ప్రార్థన చేస్తాను పరుశు దరకు దేవ వందనాలు వేసయ గొప్ప దేవ మీకు స్థుతుల స్తోత్రాలు తండ్రి సర్వోన్నత సమస్త సృష్టికి మూలకర కూడా మీకే వదనాలైనా ప్రవ్వ ఈ గడిచిన కాలం మీరు మమ్మల్ని సురక్షితంగా కాపాడి నైనా సజ్జులెక్కులు నిలబెట్టినారు దాన్ని మీకు వందనాలు తండ్రి ప్రవ్వ మీ యొక్క వాక్యాన్ని స్థుతించటకు ఈ యొక్క మీ యొక్క నామాన్ని మహిమపరచుటకు మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు నైనా దాన్ని మీకు ఎంతో వందనాలు ప్రవ్వ కాబట్టి నేను యథార్థతతోనూ పరుశుద్ధతతోనూ మిమ్మల్ని సేవించే పిల్లలుగా తయారు చేయండి వినయ భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవ చేసే పిల్లలుగా తయారు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఎంతో కాలం నుంచి నేను మీరు మా మాట్లాడుతున్నారు అనేక విషయాలు మీరు మా మాట్లాడుతున్నారు మమ్మల్ని హెచ్చరిస్తున్నారు మీద తను మళ్ళీ దృఢమైన విశ్వాసం కలుగుటకు మీరు మాకు సహాయపడుతున్నారు దాన్ని బట్టి మీకు వందాలు ప్రభ్వాసయ్య సాయంత్రం సమయం నా మీ యొక్క వాక్యాన్ని ధనిస్తుండగా మీ యొక్క పరిశుధాత్మ నడిపియచేయండి వాక్యలోని సత్యాన్ని గ్రహించలాగా సహాయపడండి ప్రవ్వ దుష్టుడు అనేక పర్యాలు ఆటంకపరుస్తానే ఉంటాడు నైనా కానీ ప్రవ్వాని మీద మీరు విజయం పొందినారు ఆ విజయాన్ని మా చేతిలో పెట్టినారనైనా దాని బట్టి మీకు వన్నాల్ ప్రభా కాబట్టి మా యొక్క మనసుని పరిపరి విధాలుగా పోనీయకుండా ప్రవ్వ మీ మీద కేంద్రీకరించుకుని ముందు పోలాలనే సహాయపడమని ప్రార్థిస్తున్నాం అనేకమైన తన ఐహిక విచారణ చేత మనుషులు కొట్టుకొని పోతుండగా మీరు మాకు మంచి అవకాశాలు ఇచ్చినారు నైనా ఓ ప్రవ్వాక్యాన్ని ధ్యానించే అవకాశం ఇచ్చినారు దాన్ని బట్టి మీకు వందా ప్రభావ కాబట్టి వాక్యాన్ని ధనించి దాన్ని నేర్చుకుని అనేకులకు మేము దాన్ని ప్రకటించాలా అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించమని యేసు క్రీస్తు పరిషత్న ప్రార్థించున్నాం తండ్రి ఈరోజు ఏప్రిల్ ఏడవ తారీఖు రెండు వేల పదిహేనవ సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఈజిప్షియన్ బాబిలోనియన్ గ్రిగేరియన్ క్యాలెండర్ కూడా అంటారు దీన్ని పోయిన వారానికి మనము మీకా గ్రంథాన్ని ముగించుకున్నాం క్లుప్తంగా కొన్ని విషయాలు నేను మీకు దాన్ని దానిలోని ఆ యొక్క మీకా గ్రంథంలోని వాక్యాలని క్లుప్తంగా చూసుకొని మనం తిరిగి హగ్గై గ్రంథంలోనికి మనం వెళ్తున్నాం ఆయన కృపలో మనం జీవించాలా మనకు ఆ ప్రార్థన చాలా అవసరం మీకా అనే ప్రవక్త చిన్న ప్రవక్తల్లో ఒకడైన వాడు అతను ఏడు వందల నలభై రెండవ సంవత్సరం మరియు ఆరు వందల ఎనభై ఆరవ సంవత్సరం క్రీస్తు పూర్వం తన సేవ పరిచర్యని ఆరంభించుకొని కొనసాగించుకున్నాడు ఆయన ఉత్తర దిక్కున ఉన్న సమరియా ప్రాంతానికి లేక ఇస్రాయేల్ దేశానికి దక్షిణ దిక్కున ఉన్న యూద దేశానికి రెండిటికీ ప్రవక్త అతను జీవించట్టు మనం చూస్తాం కాబట్టి ఉత్తర దిక్కు దక్షిణ దిక్కు అంటే మొత్తం దేశము లేక ప్రపంచం అనే సాదృష్టం కాబట్టి ఆయన సేవ జీవితము ఈ లోకానికి ఏర్పరచబడిందని మనం నేర్చుకున్నాం ఆయన ప్రవచనాలు హెచ్చరికతో కూడినవి మరియు దేవుని యొక్క తీర్పుకు సంబంధించినవి రెండు ముఖ్యమైన విషయాలు హెచ్చరిక మరియు తీర్పు ఈ రెండు మనము మన సేవ జీవితంలో మర్చిపోదు సరే మనుషులు ఒకరినొకరు ఆదరించుకునేలాగున్నా ఆహ్లాదకరమైన సేవ జీవితం లేక ఆహ్లాదకరమైన వాక్యాలు వినాలా ఉపశమనం పొందాలా అన్న వాక్యం పట్ల ఆసక్తి కలిగిన వారు కాబట్టి వాళ్ళు హెచ్చరిక వాక్యాలని స్వీకరించారు పలాని ప్రాంతంలో హెచ్చరికలుంటే ఎప్పుడు జడ్జిమెంట్స్ తీర్పుల గురించి ఉంటాయి ఆయన ఎంతో జాలిగల దేవుడు ఎంతో దయగల దేవుడు కదా అనేక హెచ్చరికలుంటే అక్కడ పోవడం చాలా కష్టతరంగా ఉంది అంటే వాళ్ళు విననున్నీ జీవితం లాగున్నారు దేవుని యొక్క వాక్యానికి ఆ ఆసక్తి చూపించని జీవితం లాగా వాళ్ళు ఉన్నట్టు మనం చూస్తాం కానీ మనకు మటుకు ప్రభు ఈ విషయాలు చూపించింది ఎందుకంటే వాళ్ళు విన్న వినకున్న దేవుని హెచ్చరికలు అవి మానవ్ తప్పక నెరవేర్తాయి ఆయన హెచ్చరికలు వినకపోతే తీర్పు తప్పక ఉంటదని రెండు ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున అనే విషయాన్ని మనం గనించినాం సరే ఉత్తర దిక్కున ఇస్రాయిల్ ఎందుకు చెడిపోయినారు అన్నప్పుడు ఆరవ అధ్యాయంలోని కొన్ని విషయాలు మనం ధ్యానించినాం ఓమ్రి కుటుంబికుల జీవిత విధానాల్లో ఇస్రాయల్ దేశస్తులు పాటించట్టు మనం చూస్తాం అదే రీతిగా తన ఇంటి వారు తన పిల్లలు తన భార్య తన పిల్లల జీవితం ఏరీతి ఉండునో ఇస్రాయల్ ఉత్తర దిక్కున ఉన్న ప్రజలందరూ ఆ రీతిగా పాటించుసినాం అదే రీతిగా దక్షిణ దిక్కున ఆ ఆహాబు కుమార్తె అయిన అతలియా ఆహాబు కుమార్తె అయిన అతలియా ఎజబేలు గుణగణాలు కలిగినది యజబేలు సీదోనిరాలు కాబట్టి ఆ సీదోను ప్రాంతీయులు పూజించు విగాల దక్షిణ దిక్కునకు తీసుకొచ్చి దక్షిణ దిక్కున ప్రజలని పరిశుద్ధత నుంచి బయటికి తీసుకుని వెళ్ళిపోయింది దేవుని మీద ఆసక్తి లేకుండా విగ్రహాల తట్టు తిప్పింది అతలియా ఉత్తర దిక్కున్న ప్రజలని విగ్రహాల తట్టు దిప్పిందో యజల్ కుమార్తె దక్షిణ దిక్కున్న ఇసల్ యూద ప్రజలను విగ్రహాల తట్టు దిప్పినట్టు మనం చూసినాం వారు ఆ రీతి వారు ఏ రీతిగా అన్యాయంగా జీవించిండ్రు అక్రమంగా జీవించు అన్న విషయాన్ని ప్రభువు నీకా ప్రవక్త ధర మనకి బయలుపరచుంది కాబట్టి వాళ్ళు విననులని ప్రజల్లాగా ఉన్నట్లు దేవునికి ఎప్పుడు తిరుగుబాటుతనం చేస్తున్న ప్రజల్లాగా ఉన్నట్లు మనం చూస్తాం ఆశ్చర్యంగా ఐదవ అధ్యాయం కక్షటికి మన ప్రభు యొక్క పుట్టువకు సంబంధించిన ప్రవచనం మనం చూస్తాం కానీ అసలైన ప్రవచనము ఆయన తెల్లవారి వేకోచిక్గా ఉదయించినట్లు మన హృదయాలను ఉద్దయించాలా అన్న విషయానికి సంబంధించిన వాక్యం ప్రపంచమంతటా దాన్ని ఆరితగా ఎప్పుడు ధ్యానించారు మనుషులు దాన్ని శారీరకమైన లేయర్ అనేది అనిస్తున్నారు కానీ మనకు దేవుడు అది పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతవైనాడు కాబట్టి అవి ఆత్మీయ దశలో నెరవేరుతున్నాయన్న విషయాలు మన జ్ఞాపకం చేసాడు ఆయన మన హృదయంలో నూతనంగా జన్మించాల కొత్త జన్మ అనుభవానికి సంబంధించింది ఐదవ అధ్యాయం సరే బెత్లహేము అన్న విషయం కూడా మనం చేస్తున్నాం ఎఫ్రతా సంబంధించిన బెత్లహేము అని అక్కడ రాయబడింది ఐదోవాధ్యాయంలో అప్పుడు మనం ఆ యొక్క వాక్యం తెలిసినప్పుడు ఇస్రాయల్ దేశంలో కూడా ఒక బెత్లహేము అని మనం సమరియా ప్రాంతంలో అందుకని ప్రవచనము ఎప్పటికీ తప్పిపోవద్దని ఒకవేళ సుమరియా ప్రాంతంలో ఉన్న బెత్లహేములు కూడా ఒక బాలుడు కుట్టింటే అతన్ని రక్షకుడు వాళ్ళు స్వీకరించి ఏం జరిగింది చరిత్ర అందుకని పర్ఫెక్ట్ గా దేవుడి యొక్క ప్రవచనాలు అంత సంపూర్ణంగా ఉంటాయి అందుకని మనకి ఎఫ్రతా ప్రాంతానికి సంబంధించిన బెత్లహేమ్లనే మెసయా పొడతాడు అని మీక ప్రవచించిడ్ మీక ఒక్కడే అంత పర్ఫెక్ట్ గా ప్రవచించండి అంత సంపూర్ణంగా అంటే పర్ఫెక్ట్ ప్రిసైస్ లొకేషన్ అంటే కరెక్ట్ లొకేషన్ ని మనకి చూపించగలిగిండు ఆయన ప్రవచనం ద్వారా కాబట్టి బెత్లహీం అంటే నా తండ్రి ఇంట ఆహారం జీవాహారం కాబట్టి మన ప్రభు జీవాహారం కాబట్టి ఆయన బెత్లహేమ్ లో పుట్టాలా విషయం మనం చూస్తున్నాం అక్కడ ఆయనకు సంబంధించిన ప్రవచనము మనం అక్కడ చూస్తున్నాం దాని తర్వాత చివరికి ఆరవ అధ్యాయం అంతా వాళ్ళు ఎందుకు మమ్మల్ని మేము ఏం చేసినాం తప్పు మమ్మల్ని ఎందుకు నువ్వు శిక్షించుతా అంటున్నావు అని వాళ్ళు ప్రభును అడిగినప్పుడు ప్రభక్త ధర ఆయన హెచ్చరించి ఏమని హెచ్చరించి మీరు ఏరీతిగా తప్పిపోయినారు మీరు ఏ రీతిగా నాకు వితిరేగంగా జీవించిండ్రు అన్న విషయాన్ని అక్కడ హెచ్చరించినట్టు మనము ఆరవ అధ్యాయం అంతా చూస్తాం అధిపతులు ఏ రీతిగా జీవించు యాచకులు ఏ రీతిగా జీవించిండ్రు అందరు ప్రవక్తలు ఏ రీతిగా జీవించిండ్రు ఇవన్నీ విషయాలు మనం చూసినాం మూడు క్రైస్తవ గుంపులు గొప్ప జనం ఏ రీతిగా జీవించారు అవన్నీ చాలా తేటగా ప్రభు మనకి ఆరవ అధ్యాయంలో చూపించినట్టు మనం చూస్తాం కాబట్టి మొత్తం సంఘము భ్రష్టత్వంలోనికి దిగిపోయింది అన్న విషయాన్ని మనం మొత్తం దేశం ఉత్తర దిక్కున దక్షిణ దిక్కున భ్రష్టత్వంలోనికి దిగజారిపోయింది యాచకులు ప్రవక్తలు అధికారులు ఈ మూడు గుంపులు గొప్ప వీళ్ళందరూ భ్రష్టత్వంలో పడిపోయినరు అన్న విషయమే మనము ఆరో అధ్యాయము ఎనిమిదవ వర్షంలో చూస్తున్నాం కాబట్టి దేవుడు దేవుడు అంటాడు మీరు ఈ రీతిగా జీవించిండ్రు అప్పుడు వాళ్ళు అంటారు మరి మేము ఏం చేస్తే మమ్మల్ని క్షమిస్తావు వేల నదలంతా విస్తార తలమి వాళ్ళ గర్భఫలాన్ని నీకు బలి అర్పించాలనా ఏడాది కోడలను పొట్టెలను అర్పించాలనా అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూస్తాం అది పిచ్చి ప్రార్థన అని కూడా మనం అర్థం చేసుకున్నాం ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా నూనె అడగడు వేలాది వేలాది నదులంత నూనె ఆయనకి తైలంలాగా పోస్తే ఆయన ఆయన ఆయన విగ్రహం మీద ఆయనకేం నచ్చదు ఏది ఉత్తమమో మీకు ముందుగానే నేను చెప్పిన ఆ వాక్యంలో అసలైన ప్రార్థన ఏరితి గుణాలా నేను బలిని కోరను కనికరాన్నే కోరుతాను నీ హృదయ పరిస్థితి చాలా ప్రాముఖ్యమైనది నాకు నీ హృదయం కనికరంతో కూడి ఉండాలా అన్న విషయాన్ని చెప్తున్నాడు ఎవడైతే తన తనను తాను తగ్గించుకొని ఆయనకి సమర్పించుకుంటాడో వాడి మీదనే నా దృష్టి కేంద్రీకరించుకుంటాను అని హెచ్చరించింది అక్కడ కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్న ఏంది వాళ్ళు అనుకున్నది వేల నదులంత విశలతల నీకు ఇవ్వాలనా ఏడాది పొట్టెలను అర్పించాలనా లేక నా గర్భఫలాన్ని నీకు సమర్పించాలనా అంటే బలి అర్పించాలనా ఎందుకంటే పాత కాలంలో వాళ్ళు అరితిగా చేశారు అన్ని దేవతలకు వాళ్ళు నూనె పోస్తారు నూనె పాలు ఆ విగ్రహాల మీద పోస్తారు వాళ్ళు కాబట్టి వేలాది అదులంత విశాల తరాన్ని గోయాలనా అని వాళ్ళు అంటున్నారు అంటే వారి దేవతలకు వాళ్ళు చేసినట్లు వీరు వారి దేవునికి చేయాలనుకుంటున్నారు కానీ ద్వితీయోపదేశ కాలంలో ప్రభు ఎన్నిసార్లు అది హెచ్చరించారు మనకి వారి దేవతలకు వాళ్ళు చేసినట్లు మీరు మీ దేవునికి చేయకూడదు ఎందుకంటే అవి అవి నీడ సరే ఒక రీతిగా పాత కాలంలో ఆచారాలు పాటించు అంటే అవి మన ప్రభుకి నీడ ఛాయ కానీ నిజ స్వరూపం వచ్చినప్పుడు నీడని ఎవడు మేం పడించాడంటే ఆయన నిజంగా ఈ లోకంలోకి వచ్చినాక ఆయనని గుర్తించినాక ఎవడు కూడా ఆచారబద్ధమైన జీవితాన్ని పాటించారు ఈరోజు ఎంతమంది దేవుని సేవకులు పాత కాలాలని విధానాలని తిరిగి తోడుతున్నారు నాకు ఒక లెటర్ వచ్చింది ఈ వారం మనం పసక పండను ఆచరిస్తామని నేను షాక్ తిన్నాను అరే ఈ పాస్టర్ చాలా మంచిగా వాక్యం చెప్పాడే సత్యంలో ఉన్నవాడే అనుకున్నాను కానీ తీరా చూస్తే మనం పసక పండగను ఆచరిస్తాం దాని తర్వాత ఇంకోటి పులిన రోటల పండుగను ఆచరిద్దాం ఇట్లా రకరకాల అంటే ఆ పండుగలన్నిటిని మనం ఆచరిద్దాం అని ఒక రకమైన కొత్త విధానాలను నేను ఏర్పరచుకుంటున్నాడు అంటే ఇవన్నీ పాతవే వాళ్ళు తిరిగి ఆ పాత వాటిని తీసుకుని రావాలనుకుంటున్నాడు అది సైతాన్ విధానం మన ప్రభువు తృణీకరించిన వాటిని మనం తిరిగి తెప్పించుకోవడం అనేది సైతాన్ బుద్ధి అంటే వేరే ఒక ఏసుని వెంబడించడం అనేది కాబట్టి వాటిని మనం వెంబడించొద్దు అన్న విషయాన్ని హెచ్చరించండి కానీ వీళ్ళు అరీతిగా చేస్తున్నారు గర్భఫలాన్ని ఎవరు బలి అర్పించదు ఈ శల్పలో ఆ రీతిగా కణనీయులు అర్పించినట్లు లేక ఐగుప్తిలు అర్పించినట్లు వాళ్ళ పిల్లల్ని ఆ అపోపిస్ దేవతకు లేక బలి బలి అర్పించారు పిల్లల్ని భయంకరంగా కఠినంగా క్రూరులుగా వాళ్ళ పిల్లల్ని సలసల కాగుతున్న కంచు విగ్రహము చేతుల మీద ఆ వేడి ఎర్రగా మండుతున్న చేతుల మీద వాళ్ళ పిల్లల్ని పెట్టిండ్రు వాళ్ళని చూసి వీళ్ళు గర్భఫలాన్ని అర్పిస్తే అంటే శ్రేష్ఠమైంది కదా గర్భఫలం గర్మఫలం అంటే ఫస్ట్ పుట్టే బేబీని ఆ రీతికి అర్పిస్తే ఆ దేవత నన్ను కర్ణించి నన్ను సమృద్ధిగా ఆశ్రయిస్తే అనేసి ఒక మూఢనమ్మకం ఉండే ఈ రోజు కూడా ఆ రీతిగా ఉంది కాబట్టి మనం ఏ రీతిగా అర్పిస్తున్నాం మన పిల్లల మన పిల్లల్ని పండగ దినాల్లో మన పిల్లల్ని మనం అర్పిస్తామా లేదా క్రిస్మస్ చెట్టు దగ్గర వాళ్ళని అర్పిస్తాం మనం ఓ చెప్పాలంటే ఆత్మీయ దశం చూస్తాం కాబట్టి సరే వాటి గురించి మనం ఇప్పుడు ధ్యాని ధ్యానించాం గాని ఇవి ఎన్ని కాలం నుంచి మనం ధ్యానిస్తున్నాం మనకి మటుకు ప్రభు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసిండు అది ఏంటంటే మీ క గ్రంథంలో ఏడవ అధ్యాయము పదకొండవ వర్షంలో ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసిండు అక్కడి నుంచి నాకు దేవుడు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుండు ఏందంటే మీ గ్రంథం ముగిల్సిన తర్వాత ఏ గ్రంథాన్ని ధ్యానించాలా అని నేను చాలా రెండు వారాల నుంచి కొంత సతమతం అవుతుంటే హగ్గయ్య గ్రంథాన్ని జ్ఞాపకం చేసిండు ఎందుకంటే మీకా గ్రంథం ఏడవ అధ్యాయము పదకొండో వచనంలో ఆ విషయాన్ని చూపిస్తున్నాడు చూడండి మీక గ్రంథము ఏడవ అధ్యాయము పదకొండవ వచనం నీ గోడలు మరలా కట్టించు దినము వచ్చుచున్నది అప్పుడు నీ సరిహద్దు విషాల పరచబడును అంటే ఈ గోడలు కూలిపోతాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేయబోతున్నాడు అప్పటికి ఇంకా కూలిపోలేదు మీక గ్రంథంలో కూలిపోలేదు ఆ దేశపు పట్టణపు మందిరపు గోడలు కూలిపోలేదు కానీ ఇది ప్రవచనం నీ గొడలు మరలా కట్టబడు కట్టించు దినము వచ్చున్నది అంటే మీక కాలంలో జరగనే లేదు ఎందుకంటే మీక కాలం జరిగిన నూట యాభై సంవత్సరాల కాలంలో అది జరిగింది అంటే ఆయన ప్రవచించి ఆయన మరణించి గతించిపోయినాక వంద ఏళ్ల సంవత్సరాలకి నూట సంవత్సరాలకి ఆ ప్రవచనం నెరవేరడం ఆ యొక్క వచ్చి ఈ సెల్ఫల్ని చెరకుని పోవడం గ్రంథం అందుకే మీక గ్రంథము బబులోని సంబంధించిందని మనం చూస్తుంటాం ఇది ఉన్నది కూడా కాలము బబులోను క్యాలెండర్ ప్రకారంగా బబులోను కాలం అని కూడా దేవుడు మనకు చూపిస్తున్నాడు ఎందుకంటే వాళ్ళకు అనుకున్న క్యాలెండర్ మనం పాటిస్తున్న మీరు వచ్చి కాబట్టి మీకా కూడా బబులోనులు ఒకరోజు వచ్చి మిమ్మల్ని బానిసలాగా తీసుకుపోతారు ఈ దేశాన్ని మొత్తము నాష్టం చేస్తారు అని ఆయన ప్రవచించినట్లు మీ గోడలు మరలా కట్టించు దినము వచ్చినది అది ఎప్పుడొస్తుంది మీకు అనుకుంటుండో బహుశా ఆయన కాలంలోనే వస్తుంది అనుకున్నాడు కానీ ఆయన మరణించి నూట సంవత్సరాల తర్వాత నెరవేరిన కాలం అదే హగ్గై గ్రంథంలో ఉంటది కాబట్టి అందుకే ఆ పదకొండవంలో అన్నట్టు నీ గొడలు మరలా కట్టించే దినము వచ్చినది అప్పుడు నీ సరిహద్దు విశాలపరచబడను ఆ దినందు అసురు దేశము నుండి ఐగుప్త దేశము నుండి పట్టణం నుండి ఐగుప్తు మొదలు యూఫ్రటీస్ దినం వరకు నది వరకు వరకు ఉన్న ప్రదేశం నుండి ఆయా సముద్రంల మధ్య దేశం నుండి ఆయా పర్వతం మధ్య దేశం నుండి జనులు నీ ధకు వత్తురు అంటే ప్రపంచం చెదిరిపోయిన వాళ్ళు తిరిగి వస్తారు ఉప్మా రీతిగా మనం అర్థం చేసుకోవాలా సరే చాలా మంది ఏమిటంటే ఈ ప్రపంచం ఎట్లా ఈ రోజు ఇస్రాయల్ దేశం కట్టబడింది పంతొమ్మిది సంవత్సరంలో ఇస్రాయల్ దేశం తయారైంది సరే మీకు ఎంత మంది తెలుసు ఇస్రాయల్ దేశం ఏ రీతిగా తయారైందో ఎవరికైనా తెలుసా ఇక్కడ ఎవరికన్నా తెలుసు ఇక్కడ పంతొమ్మిది సంవత్సరం వరకు ఇస్రాయల్ దేశం లేదు ఇస్రాయల్ దేశస్తులంతా చెల్లారా చెదిరిపోయారు అయితే పాలస్తీనా దేశంలో ముస్లింస్ ఉండే వాళ్ళు కొంతమంది క్రైస్తవులు ఉండేటోళ్లు అయితే ఇస్రాయేల్ దేశస్థులు చెదిరిపోయాక ప్రపంచం యూదులని పిలబడ్డ వాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే కొందరు బాగా వర్తకం చేసి ధనికులైపోయి డబ్బులు విపరీతంగా సంపాదించుకొచ్చి పాలస్తీన దేశంలో కొంత భూమి కొనుక్కున్నారు అంటే ఎంతో కుయుక్తితో కొంత కొంత భూమి కొనుక్కుని డబ్బు కలవాలి బిజినెస్ అంతా వాడు ఇన్ని ఎకరాలు వీడియో ఎకరాలు కొనుకొని కొనుక్కొని అట్లా ఎకరాలు ఎకరాలు ఎకరాలు కొనుకొని పెద్దగా తయారు చేసుకుని దేశంలాగా డిక్లేర్ చేసుకున్నారు ఐక్యరాజ్య సమితి దాన్ని తృణీకరించింది అమెరికా తృణీకరించింది చాలా మంది దేశస్తు తృణీకరించారు నువ్వు ఎవడో దేశంలో పోయి ల్యాండ్ కొనుక్కొని కబ్జ చేసుకుని దానికి సరిహద్దులు వేసుకుని ఇది మా దేశం డిక్లేర్ చేసుకుంటే నడుస్తుందా మీకు అర్థమైతుందని చెప్పింది ఈరోజు చేసిన వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏళ్ళు అట్లా చేశారు బెన్ గురియన్ అనే వ్యక్తి మన దేశంలో మహాత్మా గాంధీని ఎంతగా జాతిపిత మహా అని పొగుడుతారో వాళ్ళ దేశంలో బెన్ గురియన్ అనే వ్యక్తిని ఫాదర్ ఆఫ్ నేషన్ లేక జాతిపిత లాగా ఆయనని పరిగణిస్తారు ఆయన చేసిన పని అది చాలా డబ్బు గలవడు ప్రపంచం అంతటా ఒకటే దృక్పథం పెట్టుకున్నారు డబ్బులు సంపాదించాలా వాసు పోయి మన దేశం కట్టుకోవాలని ఒక రీతిగా చెప్పడానికి బాగుంటుంది కానీ వాళ్ళు చేసిన పని ఏంటి ఎవరిద దేశంలోకి పోయి ల్యాండ్ కొనుక్కొని ఆ ల్యాండ్ పెద్దగా విస్తారం చేసుకుని దేశం డిక్లేర్ చేసుకొని డిక్లేర్ చేసుకున్నాక ఎవరు దగ్గరకున్నారో వాడిని తరవడానికి ప్రయత్నిస్తున్నారు ఈ రోజు అది ఎంత మటుకు న్యాయంగా ఉన్నది చెప్పండి క్రైస్తవులు అందరు దాన్ని సమర్థిస్తున్నారు ఎందుకు తెలుసా అది వాళ్ళ పూర్వీకుల ల్యాండ్ కదా అబ్రాహ్మ ఇసాకు యాకోలకు ఇచ్చిన ల్యాండ్ కదా తప్పేముంది వాడిపోయి కబ్జా చేసుకుంటే వాని ల్యాండ్ వాడు కబ్జా చేసుకుంటే తప్పేముంది నువ్వు ఎప్పుడో పోగొట్టుకున్నావు నీ ల్యాండ్ ఎవడో వేరే వాడు దాన్ని కొనుక్కున్నాడు సంపాదించుకున్నాడు నువ్వు వాని దగ్గరికి వెళ్ళి కొనుక్కొని నీ దేశం లాగా తీర్మానించుకొని వాణ్ణి చంపితేట్టుంటే కొన్ని లక్షల మంది పాలసీలను చంపారు వాళ్ళు పంతొమ్మిది వందల నలభై ఏడులో అట్లా తయారు చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇస్రాయేల్ డిక్లేర్ చేసుకున్నారు ప్రపంచాన్ని తీసుకుని వాళ్ళ ఓన్ సైనికులను తయారు చేసుకున్నారు అంటే ఏదో కు చేసుకున్నట్లు అనిపిస్తుంది అంత కన్నింగ్ మెంటాలిటీతో తయారు చేసుకున్నారు సరే వాళ్ళ జీవితం మొదటి నుంచి ఆరీతిగా ఉంది వాళ్ళు కొత్తగా ఏమి వాళ్ళ గురించి వ్యతిరేకంగా ఏం చెప్తలేని గానీ వాళ్ళు మొదటి నుంచి ఆరీతంగా జీవించారు దేవుడికి తిరుగుబాటును చేసారు దేవుడు వారి పట్ల ఎంతో జాలి కలిగిన వాడు అయినా గాని వాళ్ళు ఆయనకి త్రుణీకరిస్తనే ఉన్నారు ఈ రోజు వరకు కూడా కాబట్టి మీకు ఆ గ్రంథం సంబంధించింది అదే వాళ్ళ ప్రవచనం వాళ్ళు చెప్పారు ఏంటంటే చూడు ఈ ప్రవచనం నెరవేరింది వాళ్ళందరూ తిరిగి వాపసు వచ్చారు వాళ్ళ దేశానికి ఇదిగో ఈ వాక్యం ప్రకారంగా మనం ఇందాక చూసినట్లు పదకొండు నీ గోడలు తిరిగి కట్టబడితే మీరంతా రకరకాల పర్వతముల నుంచి రకరకాల దేశాల నుంచి వాపసి ఇస్తారని కానీ దేవుడు మనకు చూపించేది ఆత్మీయమైంది పర్వతం అనేది దేవుని మందిరానికి సాధించడం కాబట్టి రకరకాల మందిరాలలో ఉన్న రకరకాల ఆచారబద్ధమైన జీవితంలో ఉన్న తిరిగి మన ప్రభు దేవరికి వస్తారు ఇగ సమాప్తిలో రకరకాల అంటే గొప్ప ఎటువంటి తెగకు చెందిన వాళ్ళు ఎటువంటి మతానికి చెందిన వాళ్ళైన గాని ఎటువంటి మనుషులు కల్పించుకున్న బోధల తట్టు జీవించిన వాళ్ళందరూ మన ప్రభుత్వ తిరగల తిరిగి రావాల్సిందే అన్న ప్రవచాన్ని దేవుడు మన జ్ఞాపకం చేస్తుండ్రు పదకొండవ వర్షం నుంచి కాబట్టి నీ గోడులు మరలా కట్టించి దినం అవి ఎప్పుడు కూలినాయి అన్నప్పుడే హగ్గై గ్రంథం మనకి జ్ఞాపకం వస్తుంది కాబట్టి హగ్గై గ్రంథాన్ని చూడవకు ముందు మనం క్లుప్తంగా మీరు ఈ ఈ రీతిగా బైబుల్ ఆ ఫస్ట్ పేజ్ ఉంటది కదా దీని కంటెంట్స్ పేజ్ అంటాం కదా ఇట్లా చూడండి ఒకసారి నేను మీకు అక్కడ ఆ పుస్తకాల్లో చిన్న ప్రవర్తనకు సంబంధించిన పుస్తకాలు నేను మీకు క్లుప్తంగా వాటి ఉపోద్ఘాతాన్ని నేను మీకు చెప్తాను హోషేయ నుండి ఆరంభమవుతుంది చిన్న ప్రవక్తల సంబంధించిన పుస్తకాలు హుషయ్య మొదలుకొని మలాకి వరకు కదా హుషయ్య నుండి నాహోము వరకు మీరు ఎక్కడ రాసుకోండి కావాలంటే హుషయ్య నుండి నాహోము వరకు అంటే హోషేయ యోవేలు ఆమోసు ఒబ్య యోన మీకా నాహోము ఏడు కదా ఏడు మంది చిన్న ప్రవక్తల కాలము అశురీల రాజుల కాలం అని రాసుకోండి ఈ ఏడు మంది జీవించిన కాలము అసలుయుల కాలం కాబట్టి ఏడు అంటే సమాప్తమైనది మీరు గుడ్ ఫ్రైడే ముగించుకొని వచ్చిందరూ చాలా మంది నాకు తెలుసు ఏడు సమాప్తమైంది అంటే ఏడు వాచ్ఛంటే సమాప్తమైంది అని మీకు తెలుసు కదా ఆయన ఏడు మాటలే మాట్లాడి శిలో మీద చాలా మంది ప్రపంచం అదే విధానం కదా అది ఒక ఆచారం ఆయన కేవలం ఏడు మాటలే మాట్లాడిండా సరే ఆయన సంపూర్ణంగా సమర్పించుకోండు తండ్రికి అది విధానం మనకు నేర్పండు అవి ఆత్మీయమైన చిహ్నాలు మనం ఏ రీతిగా తండ్రితో సమాధానం కలిగి ఉండాలన్న విషయాన్ని శిలో చూపించింది తర్వాత తన బాధ్యతలు నెరవేర్చుకున్నట్లు మనం చూస్తాం అవన్నీ సరే నేను ఎక్కడా చదవలేదు ఈ కాలంలో కానీ ఆ ఏడు మాటలు దానికి సాదృశమైనవి ఏరీతిగా జీవించాలా ఆయన వచ్చిన పని ముగించుకుని కాబట్టి సమాప్తమైనది దాని తర్వాత పెద్ద కేక వేయడము తన ప్రాణాన్ని సమర్పించుకోవడం దాని తర్వాత సమాధులు తెరవబడము బండలు బద్దలు కావడము అందులో పరిశుద్ధుల ఆత్మలు బయటికి రావడము నలభై దినములు పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకలకు కనిపించడం ఆత్మలు ఆత్మలు చూసిన వాళ్ళంతా ఈయన ఎట్లా బయటకు వచ్చిన అంటే అందరు చూసినారు ఆత్మలు అటువంటి విశేషమైన అద్భుతం ఆ రోజు జరిగింది ఆయన మరణించిన కాలంలో మరణించిన దినమున సాయంత్రము మూడు గంటల ప్రాంతంలో పెద్ద భూకంపం జరిగింది ఆ పెద్ద భూకంపం ఎప్పుడు జరిగింది ఆయన పెద్ద కేక వేస్తున్న తారాన్ని అప్పగించింది మనకది ఆత్మీయమైన సత్యం మనం ప్రతి దినము మన ఆత్మని మన ప్రభుకి సమర్పించుకోవాలి ఎందుకంటే దుష్టుడు ప్రతిక్షణం అవకాశం చూస్తుంటాడు మనల్ని పట్టుకోడానికి మన ఆత్మను పట్టుకోడానికి కోరుకు కాబట్టి వాటికి మనం అవకాశం లేదు అది విశ్వాసంలో నీ ఆత్మనే ఆయనకు సమర్పించుకుంటున్నావు నిద్రపోక నేను ఆ రీతిగా ప్రార్థన చేస్తాను ప్రభు నా ఆత్మని అపగిస్తున్నా ఆయననే సురక్షితంగా కాపాడుతాడు ఎందుకంటే రాత్రులలోనే వాడు మనల్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ముఖ్యంగా సరే ఏడు ఏడు అంటే సమాప్తమైంది ఎనిమిదవది నూతనమైన ఆరంభం కదా కాబట్టి హుషయ మొదలుకొని నాహోము వరకు ఏడు చిన్న ప్రవక్తలు వీరు అశూరు రాజుల కాలంలో ప్రవచించినట్లు మనం చూస్తాం తర్వాత హబక్కుకు మొదలుకొని జఫన్యా వరకు హబక్కు మొదలుకొని జఫన్యా అంటే ఇద్దరు కదా ఈ ఇద్దరు ప్రవక్తలు అంటే ఎనిమిది తొమ్మిది ఈ తొమ్మిది ప్రవక్తలు బబులోను రాజుల కాలంలో ప్రవచించినట్లు మనం చూస్తాం ఈ ఇద్దరు హబక్కు మరియు జఫన్యా ఇద్దరు ప్రవక్తలు బబులను రాజుల కాలంలో ప్రవచించడం మనం చూస్తాం సరే ఇవన్నీ మనం ఆల్రెడీ చూసుకున్నాం మనం ధ్యానించిన వీరికి సంబంధించిన వాక్యాలు వీళ్ళు ఏమి ప్రవచించిన రావని మనం ధ్యానించినాం కొంతకాలం క్రిందట అయితే హగ్గై జ మలాకి ఈ చివరి మూడు ప్రవక్తలు ఈ ముగ్గురు ప్రవక్తలు దేనికి సంబంధించిన వాళ్ళంటే బబులోనియులు ఇసాలీలను చెరకొని పోయినాక నుంచి తిరిగి ఇసల్ పైటికి వచ్చినాక తిరిగి వారి దేశానికి వచ్చినాక వీళ్ళు ప్రవచించరు ఇది ఆసరమేది బాగా అర్థం చేసుకోండి శ్రమల గుండా పోయి తిరిగి వాపస్ వచ్చిన వారికి వీళ్ళు సువార్త ప్రకటించరు లేక ప్రవచించారు వీళ్ళు వాళ్ళకి వాక్యాన్ని పంచుకున్నారు కాబట్టి హగ్గై ఏ సంబంధించిందంటే హగ్గై నుంచి మళ్ళాకి స్థిరపడడం తిరిగి దేవుని సన్నిధిలో స్థిరపడడం అన్న విషయానికి సంబంధించింది కాబట్టి హగ్గై అంతా స్థిరపడటప్పుడు ఏం జరుగుతుందన్న విషయాలే చెప్పబడ్డాయి హగ్గయ్ ప్రవచనం అంతా దానికి సంబంధించింది కాబట్టి 12 చిన్న ప్రవక్తలు వాళ్ళ ప్రవచనాలన్నీ హెచ్చరికలతో కూడినయి ఇస్సాయి పలు ఏ రీతిగా అంతకంతకు దిగచారిపోయినారు అన్న విషయాన్ని హెచ్చరించి దానికి తగిన శిక్ష వాళ్ళు ఏ రీతిగా అనుభవించబోతున్నారు దాని తర్వాత దేవుడు ఖచ్చితంగా వారిని దర్శిస్తాడు వారిని అందరినీ కాపాడుతాడు అన్న విషయాన్ని పన్నెండు చిన్న ప్రవక్తలు జ్ఞాపకం చేస్తున్నారు ఆశ్చర్యం కదా పన్నెండు చిన్న ప్రవక్తలు పన్నెండు మంది శిష్యులు ఆత్మీయ దృష్టి చేస్తే పాత నిబంధన కాలంలో పన్నెండు మంది చిన్న ప్రవర్తలు వాళ్ళు చెప్పిన మెసేజ్ ఏ రీతికి కూడా పెద్ద ప్రవర్తనతో పోల్చుకుంటే తగ్గి తగ్గింది కానే కాదు వాళ్ళు చెప్పడానికి చిన్న ప్రవర్తన చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళు చెప్పిన ఆ ప్రవచనలు వాళ్ళ యొక్క ప్రవచన సారము ఏ రీతికి కూడా తగ్గింపు కలిగినది కాదు పెద్ద ప్రవర్తనతో పోల్చుకుంటే అంతగా పవర్ఫుల్ సువార్త లేక పరిచర్య వాళ్ళు చేసే కాలంలో అంటే శత్రు వారి మీదికి దండి దండి చేసినప్పుడు వాళ్ళకి ముట్టడి వేసి వాళ్ళని బానిసల్లగా తీసుకుపోయినప్పుడు చేసిన సేవ అంటే ఎంత కఠినమైన సేవ మీరు బాగా తీసుకోవాలి ఎందుకు చిన్న ప్రవక్తలు అని వాళ్ళ గురించి మనకు తెలియదు కానీ ఉదాహరణకి పెద్ద ప్రవక్తలు చూస్తే పెద్ద ప్రవక్తలు మంచి సుఖాన్ సుఖమైన కాలంలో ప్రవేశిస్తున్నట్టు మనం చూస్తాం ఉదాహరణకి యషయ అనే రాజ ఆది రాజసింహ ఏమంటాం అంతఃపురంలో ఉన్న ప్రవక్త అంతఃపురంలో ఉండి ప్రవర్తిస్తున్నాడు యష్యాకాలం చూస్తే సరే ఇర్మియా అంటే ఊరి చివరిన ఉండి ప్రవర్తిస్తున్నాడు అవన్నీ మనం చూస్తాం ఆత్మీయ దృష్టిని నువ్వు ఎక్కడో ఉన్నా కానీ ప్రభుకి సమంజసంగా జీవించాలన్న విషయాన్ని మనం ఈ ప్రవక్తల నుంచి నేర్చుకుంటాం కాబట్టి చిన్న ప్రవక్తలు ఎంతగా కఠినమైన సేవ చేసినో అదే రీతిగా పన్నెండు మంది ప్రవక్తల లాగానే పన్నెండు మంది శిష్యులు కూడా చాలా కఠినమైన సేవ చేస్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి హగ్గై నుంచి మలాకి అనేది మన మన దేవుని తట్టు తిరుగుదము రండి అనదానికి సాదృశ్యంగా చెప్పబడ్డ ప్రవచనాలు సరే ఇప్పుడు మనం హగ్గై గ్రంథానికి వెళ్ళిపోతున్నాం నూట యాభై సంవత్సరాల తర్వాత మీక ప్రవచనాలు నెరవేరిన తర్వాత వాళ్ళు అప్పటికి ప్రభుని తృణీకరించిన వాళ్ళే ఎంతగా హెచ్చరించను వాళ్ళు తృణీకరించిన వారే అప్పుడు వారు చెరగా కొనిపోబడ్డప్పుడు బబులోను దేశం నుంచి తిరిగి వచ్చినాక జరిగిందే హగ్గై గ్రంథం హగ్గై ప్రవచనాలన్నీ దానికి సంబంధించినవి అంటే మీకా గ్రంథము ముగించేటప్పటికి వాళ్ళందరూ బొబులూరులో బానిసలాగా ఉన్నారు ఎన్ని సంవత్సరములు నూట యాభై సంవత్సరములు అయితే నూట యాభై సంవత్సరములు బొబులూరులో ఉన్నప్పుడు ఏం జరిగిందన్న విషయమే మనము క్లుప్తంగా ఇక్కడ చూస్తూ ఉంటాం చూడండి హగ్గై గ్రంథము మొదటి అధ్యయనం దాని తర్వాత నేను మీకు చెప్తాను హగ్గై అంటే ఏంది దానికి సంబంధించిన ఆత్మీయ విషయం రాజైన దర్యావేషు ఏలుబడి రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా చూడండి హగ్గై ద్వారానే ప్రవచనం వచ్చింది అంటే ప్రవచన ప్రవక్త ధరనే ప్రవచనం వస్తుంది ఎవరికొస్తూ హగ్గై ద్వారా యూద దేశం మీద అధికారియు శయంతియులు కుమారుడైన జిరు ప్రధాన యాజకుడుగు యహో జాదాకు కుమారుడైన యహో ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చను సో మనకి అనేక సార్లు ఈ విషయం వ్యాప్తం చేస్తున్నాడు ఆయన ఎప్పుడైనా గాని యాచకులతో మాట్లాడినట్టు మనం చూడం అధికారులతో మాట్లాడినట్టు మనం చూడం ఎప్పుడైనా గానీ ప్రవక్తతోనే మాట్లాడుతున్నాడు ఈ విషయం చాలా ఆశ్చర్యకరమైంది హగ్గైకి హగ్గై ద్వారా యాచకులకు బయలుపరుస్తున్నాడు ఎందుకు డైరెక్ట్ యాజకులు చెప్పలేడా దేవుడు ఓ యాచకుడా నేను ఇకొక మాట చెప్తున్నా ఇది జాగ్రత్తగా విను ప్రజలకు ప్రకటించు అని చెప్పొచ్చు కదా ప్రవక్తకు చెప్తున్నాడు ప్రవక్త యాచకుం చెప్తున్నాడు యాచకుడు ప్రజలకు చెప్తున్నాడు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటది కదా విధానం అది దేవుని విధానం ఎప్పటికైనా కానీ ఈ రోజుకైనా కానీ ఆయన మారాడు ఎందుకంటే ఆయన నిన్న నేను నిరంతరం ఏకరీతంగా ఉండేవాడు పరలోకమైన గతించును భూమి గతించును గానీ నా మాట ఎన్నడను గతించదు అంటే ఆత్మీయ ఏంటంటే మనుషుల కల్పితాలు అన్ని గతించుకోవాల్సిందే పరలోకం గతించుకోవడం అంటే ఏంది నిజంగా అది గతించిపోతుందా మహావేరంతో భూమి కాల్చివేయబడబోదంటే ఇది నిజంగా కాల్చి కాల్చి భూమి ఆదివారం నేను న్యూస్ పేపర్ లో ఒక ఆర్టికల్ చూసిన పోయిన ఆదివారం లో సంవత్సరం అంతేనా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ భూమిని ఢీ ఎంత పెద్ద ఆస్ట్రాయిడ్ అంటే ఒక పెద్ద సిటీ అంత ఇంత పెద్ద సిటీ లాగుంటుందంట అది అది వస్తుందంట స్పీడ్గా వస్తుందంట అంతరిక్షంలో నుంచి స్పీడ్గా తిరుగుతుందంట చుట్టూ చుట్టూ తిరుగుంటా తిరుక్కుంటా తిరుక్కుంటా రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం వచ్చినప్పటికీ భూమిని కొట్టద ఇట్లా అది క్షణానికి పదహారు కిలోమీటర్ల స్పీడ్ ఉందంట అంటే ఎంత ఫాస్ట్ ఉంటుందో ఊహించుకోండి ఒక సిటీ పెద్ద హైదరాబాద్ సిటీ ఎంత పెద్దది అంత స్పీడ్ లా స్పీడ్ వచ్చి భూమిని కొడితే భూమి ముక్కలైతుందా కదా ఖచ్చితంగా ఒక ముక్క ఎగిరిపోతుంది పెద్ద ముక్క ఎగిరిపోతుంది ఆ ముక్కలు ఎన్ని దేశాలున్నాయో అన్ని మాడి మసైపోతాయి సైంటిస్టులు చెప్తున్నారు సరే నాకు ఇది ఎప్పుడో తెలుసు చాలా కాలం కిందనే చదివిన నేను దాని గురించి కానీ ఆదివారం పెద్ద ఆర్టికల్ రాశారు న్యూస్ పేపర్ లో అది ట్వంటీ లో టూలో భూమిని కొట్టబోతుంది సరే మనం అంతా తొరితరగా మన పనులు ముగించుకోవాలా లేదా లేక నువ్వు ప్రార్థన చేస్తా లేదా నువ్వు ఏం మరి నేను ప్రార్థన చేస్తే ఉపాసం ఉంటాను అది ఇండియాని కొట్టకుండా వేరే దేశాన్ని కొట్టేటట్టు నేను ప్రార్థన చేస్తున్నా అంటే నువ్వు సరిగ్గా అర్థం చేసుకోలేదు వాక్యం అని అర్థం అంతేనా మహాభూ భూకంపం కలగబోతుంది పెద్ద భూకంపం ఆల్రెడీ అయింది సుమాత్ర ఇండోనేషియాలో పెద్ద భూకంపం అయితే కొన్ని వేల మంది కదా భూకంపాలు వస్తే వేల వేల మంది చనిపోతారు ఆత్మీయ దృష్టం చూస్తే ప్రాగణ గ్రంథంలో పెద్ద భూకంపం అంటే గొప్ప జనం అంతా మరణిస్తారని మన మనం బయలుపరచుంది ఈ ప్రవాసాన్ని మనం ఆత్మీయ దృష్టిని అర్థం చేసుకుంటున్నాం క్రైస్తవులు చూసేది ఏంటంటే పెద్ద భూకంపం వస్తే క్రైస్తవ చాలామంది చచ్చిపోతారు కరెక్టే అప్పుడు సుమాత్ర భూకంపం సముద్ర గర్భంలో భూకంపం వస్తే అది పెద్ద అలలేసి ఎన్నో ద్వీపాలు ఈ రోజుకి అడ్రస్ లేకుండా ద్వీపాలు నామరూపాలు లేకుండా ద్వీపాలు అంటే చిన్న చిన్నగా ఉంటాయి కదా అందులో కనీసం ఒక వెయ్యి కుటుంబాలు ఐదు వందల కుటుంబాలు ఉంటాయి ఒక్కొక్క కుటుంబం లేకుండా అట్లా తుడుచుకొని పోయి బట్టే క్షణంలో సముద్రంలోకి అట్లా ద్వీపాలు కనిపించాయి మరీషస్ అటు ప్రాంతంలో పోతే కొన్ని ద్వీపాలు కనిపించకుండా పోయినాయి అంటే ఇండియన్ ద్వీపాలు అంత పవర్ఫుల్ భూకంపం అది కాబట్టి చాలా మంది పాస్టర్స్ ఏమంటే చూడు ప్రణ ఉన్న ప్రవచనం అక్కడ నెరవేరింది అని వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళు ఇంకా ప్రకృతి సాధ్యమైన చూస్తున్నారు శాస్త్ర పరిశీలి చూసినట్లు చూసి వర్షం పడబోతుంది అని మీరు అంటున్నారు కానీ మీకు ఏ సూచన అనుగరించబడదని ప్రభు చెప్పింది ఎందుకంటే యోనాను గురిచిన సూచన తప్ప మన ఏది కూడా అసలైన సూచన కాదు అవి రాంగ్ సూచనలు అబద్దమైన సూచనలు కానీ ఈ రోజు ప్రజలు అదే రీతిగా అర్థం చేసుకుంటున్నారు ఎందుకంటే కళ్ళకు కనిపించిందే కరెక్ట్ కానీ నీ హృదయానికి కనిపించాల నీ ఆత్మ కనిపించాలన్న విషయము ఎవడు గ్రహిస్తాడు ఈరోజు కాబట్టి ఇక్కడ మనకు ప్రభు చూపిస్తున్నాడు హగ్గై ద్వారానే అధికారికి ప్రధాన బయలుపరచబడాల మీకు మూడు గుంపులు కనిపిస్తున్నాయి మళ్ళా ఎప్పటికైనా కనిపిస్తా ఉంటాయి హగ్గై ద్వారనే లేక ప్రవక్త ద్వారనే అధికారులకు గాని ఈ లోకంలో అధికారులు అంటే మినిస్టర్స్ రాజులు వీళ్ళని అధికారులు ప్రవక్త ద్వారానే రాజులకు యాజకులకు దేవుడు బయలుపరచాలా దేవుడు మాట్లాడాలంటే అది విధానం అది క్రొత్త నిబంధన కాలంకి ఒక పౌలకు తప్ప ఎవరికి అర్థం కాలేదు అది ఏ సేవకునికి అర్థం కాలేదు పౌలు రాసిన పత్రికలు మనం ధ్యానించడం కాబట్టి ఈ రోజు మనకు అర్థం అది కొరితలు రాష్ట్ర పత్రికలను హెచ్చరించండి మనకు అది ఆత్మ వరాలను ఆసక్తితో ఆపేక్షించండి మరి విశేషంగా ప్రవచన వరాన్ని ఆపేక్షించమన్నాడు మరి విశేషంగా అంటే చాలా ప్రాముఖ్యమైనది మనకి ఎందుకంటే యుగ సమాప్తిలో ప్రభుని తను మాటలంటే నీకు ప్రవచన వరం అవసరం నీకు వరం లేకపోతే ఆయన నీ మాట్లాడాడు నీ తను నువ్వు యాచకులను హెచ్చరించలేవు నువ్వు యాచకులను హెచ్చరించకపోతే గొప్ప జనము నరకం మరణపాలవుతారు అది విధానమైనది కాటి హబకు హగ్గై గ్రంథానికి వస్తే కూడా మనకు అదే విషయం జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు హగ్గై ద్వారా ఎందుకు బయలుపరచాల మొదటి వచనము లో ఆ విషయాన్ని మనం చూస్తున్నాం దర్యవేష కాలం అంటే అదే దర్యవేష అంటే పారసిక రాజు దర్యవేషు రాజు పారసిక రాజు కానీ ఏం జరిగిందో చూడండి రాజైన దర్యవేషలుబడి ఎందు రెండవ సంవత్సరము ఆరవ నెల అంటే దగ్గర దగ్గర మూడవ సంవత్సరానికి వాళ్ళు సిద్ధమవుతున్నారు ఆరవ నెల మొదటి దినమున ప్రవర్తకు హగ్గై ద్వారా ూదేశము మీద అధికారియుల్తీయలు కుమారుడైన జరుబాబేయులకు అంటే జరుబాబేలు అనే అధికారి అక్కడ ఉన్నాడు అనే తండ్రి పేరు షయల్ తీయేలు దాని తర్వాత ప్రధాన యాజకుడు ఆ కాలంలో యహో జాదా కుమారుడైన సరే మోసే కాలం యహోశువ వేరే ఈ యహో వేరే అది మనం అర్థం చేసుకుందాం కాబట్టి ఎంతమంది ఇక్కడ హగ్గై ఉన్నాడు షయల్తీయలు ఉన్నాడు జరుబ్బాబేలు ఉన్నాడు యహో జాదాకు ఉన్నాడు యోహో శివా ఉన్నాడు అంతేనా ఎంత మంది ఐదు మంది యహోవాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను ఏం సెలవిచ్చండు చూడండి సైన్యములకు అధిపతి యహోవా ఆజ్ఞ ఇచ్చిచున్నదే సమయం ఇంకను రాలేదు యహో మందిరమును కట్టించుటకు సమయము ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే అది అబద్దం అన్న విషయాన్ని హెచ్చరిస్తున్నాడు మనుషులు అబద్దాలని ఆశ్రయించి ఇంకా టైం రాలేదు మందిరం కట్టడానికి ఇంకా టైం రాలేదు ఎందుకంటే మందిరం కూలిపోయిందా ఆ నూట యాభై మందిరం కూలిపోయింది అయితే ఈ ప్రజలు ఇంకా సమయం రాలేదు మందిరం కట్టడానికి అని అనుకుంటున్నారే చూడండి ఏమంటున్నాడు సమయం ఇంకా రాలేదు యహో మందిరం కట్టించకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెబుతున్నారే అందుకు యహోవో వాకు ప్రత్యక్షమై ప్రవక్త యొక్క ద్వారా సెలవిచ్చినది ఏమనగా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసి సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా సరంబి అంటే ఆ బ్రదర్కి ఒకరికే తెలుసు ఇక్కడ ఎవరు తెలియదు సరే నాకు తెలుసు సరంబి అంటే ఏంట ఇండ్లు కట్టక ముందు నువ్వే రవి బ్రదర్ ఆ బ్రదర్ వాళ్ళిద్దరికీ తెలుసు సరంబి అంటే పునాది అంతేనా డిజైన్స్ ముగ్గేస్తారు కదా ఇల్లు కట్టక ముందు తొవి అవన్నీ ఇస్తారు పునాదులు సరే అంటే పునాదేనా సరే ఇంగ్లీష్ బైబుల్ లేదు కానీ ఇంగ్లీష్ బైబుల్ కూడా ఎప్పుడు చెప్పుడు మాకు చెప్పు నీకేం కదా అవకాశం నువ్వు కూడా చెప్పొచ్చు కదా నేనుందా ఇంగ్లీష్ బైబులు నేరా ఇంట్లో ఉందా నేరు ఇప్పుడు ఇంగ్లీష్ ఉందా చదువు ఇంగ్లీషు చదువు ఇంకొంచెం పెద్దగా ఈజ్ టైమ్ ఫార్ యువర్ సెల్ఫ్ టు డ్వెల్వ్ ట్వెల్వ్ ట్వెల్వ్ యువర్ సెల్ఫ్ టు డ్వెల్వ్ అంటే నివసించడం ట్వెల్ అంటే నివసించడం యువర్ సెల్ఫ్ టు డ్వెల్వ్ ఇన్ యువర్ స్పెలింగ్ చెప్పు ప్యానల్డ్ పిఏఎన్ఈల్ఈడి ప్యానల్డ్ హౌసెస్ ఓకే ఇన్ రూయిన్స్ ఆర్యున్స్ కదా రూయిన్స్ టెంపుల్ శిథిలం అయిపోయి ఉంటే మీరు మంచి ఇండ్లు కట్టుకొని ఉంటారా అందులో అదే ఉంది వాక్యం అక్కడ తెలుగులో అట్లనే ఉంది ఆ ఇంగ్లీష్లో అట్లానే ఉంది మంచిగా పునాదులు కట్టుకొని మంచి డెకరేషన్ చేసుకొని మంచి మంచి అంధనమైన భవనాలు కట్టుకొని అందరు నివసించే టైమా ఇది ఇది టైమా అని ఎంత మంది హెచ్చరిస్తారు ప్రవక్తలు చెప్పండి గెహాజీతో అన్నాడు ఒక ఆయన ఎలీషా అన్నాడు ఎలీషా ఏమన్నాడు గేహాజీ ఆస్తి అంతస్తులు సంపాదించుకోవడం కొరకు ఇది సమయమా ఉపద్రం రాబోతుంది నీ దేశం మీదకి ఇది డబుల్ సంపాదించుకునే సమయమా మీరు వచ్చింది ఏంది బబులో నుంచి నేను మిమ్మల్ని తీసుకొచ్చింది అసలు హగ్గైకి ముందు ఏం జరుగుతుంది అనే విషయం మీరు బాగా అర్థం చేసుకోండి ఎప్పుడైతే ఈ దర్యవేష కాలంలో జరిగిందో వాళ్ళు చేసిన పని ఏంటంటే యాభై వేల మంది దర్యావేషి నుంచి ఆమోద పొందుకొని మా మా మందిరాన్ని మేము తిరిగి కట్టుకుంటాం అని ఆమోద పొంది ఆ రాజు మంచి రాజు దేవుడు ఆ రాజుకి కనికరం పుట్టించింది కానీ దానికి వాళ్ళ తాతలకి క్రూర క్రూరత్వం పుట్టించింది వాళ్ళ తాతలు దర్యావేషాతలు క్రూరులు కాబట్టి వీళ్ళని బానిసలాగా తీసుకోకపోయినరు కానీ వీళ్ళ జీవిత విధానం చూసి దర్యావేషనిపించింది అరే ఈ యుధులు చాలా మంచిగా ఉంటారే వీళ్ళ గురించి ఎంత నేను తప్పుగా విన్నాను కానీ వీళ్ళు చాలా భక్తి ఇంత భక్తి శ్రద్దలతో ఇంత జాగ్రత్తగా పనిచేస్తారు మా దేశంలో వీళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోవాలా అని కనివిప్పగలిగిన వాడిన వీళ్ళ ఎంతో జాలి కలిగి సరే వీళ్ళకి అవకాశం ఇచ్చింది పోయి కట్టుకోండి అని అయితే వీళ్ళు ఏం దేవుని మందిరాన్ని కట్టాల్సింది పోయి సొంత ఇండ్లు కట్టుకుంటుండ్రా లేదా అదే జరుగుతుంది ఇక్కడ ఈ రోజు ఏం జరుగుతుంది చెప్పండి మన ప్రభు విషయాన్ని జ్ఞాపకం చేశాడు ఒక దిక్కు మందిరం కూలిపోయింది మీరు ఆత్మ దృష్టితో తీసుకోండి మందిరం కూలిపోయింది ఆత్మీ దృష్టిస్తే అక్కడ ప్రభు లేడు ప్రభు బయట ఉండి తలుపు కొడుతున్నాడు బయట ఉండి తలుపు కొడుతున్నాడు వీళ్ళు లోపల హలనిగా పాటలు పాడుతున్నాడు ఉపాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు ప్రభు లేడు లోపల ఎందుకంటే ఆయన వాక్యం లేదు అక్కడ వేరే ఒక సువార్త ఉంది వేరొక ఆత్మ ఉంది వేరొక యేసు గురించి అక్కడ ప్రకటించబడుతుంది కాబట్టి లేడు అక్కడ ఆయన లేడు కాబట్టి వాళ్ళు అక్కడ లేని ప్రభుని వాళ్ళు ఆరాధిస్తున్నారు అంటే దుష్టుడు వచ్చి లేదు అక్కడ మన ప్రభు లేని స్థలంలో ఆరాధన ఉంటే ఎవడుంటాడు అక్కడ ఖచ్చితంగా దుష్టుడు ఉంటాడు ఎందుకంటే ప్రభు బయట ఉండడం అనేసి మనము పరణ గ్రంథం రెండవది చూస్తున్నాం మన ప్రభు బయట ఉంటే నువ్వు లోపల ఎంత గంభీరంగా వర్షిప్ చేసి ఆత్మ పొందుకుంటున్నా అనుమానాస్పదం అది ఒక దిక్కు మందిరాన్ని కట్టుకొని అంటే ఆ కూలిపోయిన ఆ పరిశుద్ధ స్థలాన్ని తయారు చేసుకున్నారు కానీ కూలిపోయిన చుట్టూ మందిరాన్ని సరిగా చేసుకోకపోతే లోపలకి వచ్చి వర్షిప్ చేస్తారు సరే వచ్చేవరని మీకు చూపిస్తా వాళ్ళు ఎందుకట్లా చేసినారు తరవేష అవకాశం ఇస్తే వాళ్ళు బయటికి వచ్చి ఆ మంచిగా మందిరాన్ని మరమ్మతం చేసుకొని మంచి పునాదులన్నీ సరి చేసుకుని రాళ్లు కట్టుకొని ప్రతిరోజు వర్షం చేయొచ్చు కదా అట్లా చేయకుండా వాళ్ళ సొంత ఇండ్లు ఎందుకు కట్టుకుంటున్నారు ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇది ప్రవచనం అందుకే ప్రభు కూడా ఈ విషయాన్ని జ్ఞాపకం చేసింది లోతు కాలంలో అట్లా జరిగింది అని లూకాసు వార్త పదిహేడావ దాన్ని మనం చూస్తామా చూడండి ఒకసారి చూస్తే మనం వాక్యాన్ని ముగించుకున్నట్లే చూడండి దానికి వచ్చే మనం ధీర్యంగా ధ్యానిస్తాం చూడండి లూకాసు వార్త పదిహేడావ మనం చాలాసార్లు ధ్యానించిన వాక్యం అది మీకు అది పాతదే కొత్తది కానే కాదు లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వర్షం నుంచి ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తాడు ప్రభు అంటే హగ్గై ప్రవచనానికి సంబంధించిన వాక్యాలు మన కాలంలో నెరవేరుతున్నాయి మనుషులు వాళ్ళ సొంత ఇండ్లు కట్టుకుంటున్నారు పాస్టర్స్ వాళ్ళ సొంత మందిరాలు కట్టుకుంటున్నారు నేను ఈరోజు పొద్దున ఆఫీస్ కి వెళ్తుంటే ఒక స్థలంలో ఆగిపోయింది సిగ్నల్ పడితే ఆటోకి పెద్ద అది ఆటో వెనకాల ఉంటాయి కదా అడ్వర్టైజ్మెంట్ బ్యానర్స్ కట్టారు కదా ఆసియా ఖండంలో అతి పెద్ద పరిశుద్ధ మందిరం అని పెద్ద బోడుద్ది ఆహా నిమ్ రోజు కూడా మాట్లాడుకుని కదా చూడంగా నాకు అదే అనిపించింది నిమ్ కూడా ఇంత పెద్ద టవర్ కూడా అది మందిరానికి సంబంధించింది మీకు ఎంతమంది తెలుసు టవర్ నిమ్ కట్టిన బాబిలు గోపురము అది ఆరాధన స్థలం మీకు ఎవ్వరు తెలుసుది తెలుసు ఎవరికన్నా అందరం ఇక్కడే జమ అవుతాం మనం ఒక గుర్తింపు పొందాలా అంటే అదొక విగ్రహ ఆరాధనకి సంబంధం అయింది అంత పెద్ద మందిరం ఓడ అందుకే దేవుడు కిందికి దిగొచ్చిండట ఎవరితోని దూతలతో పాటు కలిసి దిగొచ్చి వాక్యం కిందికి దిగొచ్చి మనుషులు ఏం చేస్తుండో చూద్దాం వాడి హృదయం అంత చెడుతనంతో నిండిందని అక్కడి నుంచే ఆరంభమవుతుంది ఆరంభించండి ఆ విగ్రహారాధన అక్కడి నుంచే ఆరంభమైనవి దేవుని బిడ్డల మధ్యలో అట్లా అది విస్తరించిందన్న విషయం మనం చూసినాం కాబట్టి మనుషులు ఈ రోజు కూడా దేవుని మందిరానికి కడతలేరు సరే దేవుని మందిరం కట్టాలంటే బిల్డింగ్స్ కదా బ్రదర్ ఫండ్స్ ఇవ్వండి బ్రదర్ చెత్త ఆగిపోయింది బ్రదర్ పిల్లర్స్ వేసినాం బ్రదర్ గోడలు కట్టి పైసలు లేవు బ్రదర్ చర్చిలో కుర్చీలకు పైసలు లేవు ఫ్యాన్లకు పైసలు లేవు ఇవే జీవితం దాని గురించి ఎంతగా ప్రయాసపడుతుంటారో ఎంతగా ఉపాసండి ప్రారంభిస్తారో అది పిచ్చి ప్రార్థన అసలైన మందిరము ఎప్పుడో మర్చిపోయింది క్రైస్తవ జీవితం ఇప్పుడు కాదు ఎప్పుడో నలభై సంవత్సరాల క్రితమే కనీసం అప్పుడు బాగుంటే ఆరాధన కాలం ఈ నలభై సంవత్సరాలు ఇప్పుడు మన కాలం కొండేటప్పటికీ అంతకంతకు దిగజారిపోయింది కైస్తవ జీవితం ఎందుకంటే పోయినవారం చూసాం మనం మొదట భ్రష్టత్వం సంభవించాలి పేతు రాష్ట్ర పత్రికలు చూసాం కదా రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచ్చినమా కాబట్టి మొదట భ్రష్టత్వం సంభవించినాక అంతం అప్పుడు కాబట్టి ఆయన విధానం అది చెప్పిండు మొత్తం ప్రపంచం భ్రష్టత్వం సంభవించాలా అప్పుడే ఆయన రాకట కాబట్టి ఇప్పుడు మనం పాపము పరిపక్వం చెందే కాలానికి సిద్ధం అందుకే చూడండి లోకసార్త పదిహేడో ఉధ్యాయంలో ఈ వచనం జ్ఞాపకం చేస్తాడు ఈ విషయాన్ని నోవాహు దినములలో జరిగినట్టు మనుష కుమారుని దినములలోను జరుగును అది ప్రవచనం మన ప్రభు చెప్పిన ప్రవచనం నోవాహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినచూ త్రాగుచు పెళ్లి ఆడుచు పెళ్లి పిచ్చుచు అంతలో చెల వచ్చి వారిని అందరినీ ఏం చేసింది కొనిపోయింది మత్సవార్ తిరునా చూస్తాం కదా కొనిపోవడం అంటే ఏంది ఇప్పుడు చెప్పండి ఎవరన్నా ఇక్కడ ఏముంది అందరూ అక్కడ కొనిపోవడం అంటే ఏంది అంతేనా కొనిపోబడ్డ వాళ్ళు పరిశుద్ధులు విడవవాళ్ళు వాళ్ళు పాపులు అని ప్రవస ప్రకటిస్తలేదు ఈరోజు సంఘం మన ప్రభు వాక్యానికి విరుద్ధమా కాదా క్రైస్తవ సంఘంలో ప్రపంచమంతట బోధ ఏందంటే యుద్దబడిన వాడు పరిశుద్ధుడు విడబడ్డవాడు పాపి నోవాహ కుటుంబం విడబడింది అది పాప మమ్మల్ని వాళ్ళు పాపులా జలప్రలయం వచ్చి వారిని అందరినీ కొనిపోయాను అని మన ప్రభు జ్ఞాపకం చేసినాడు లూకాసు వార్తకు వస్తే మీరు కొనిపోయిందనేసి మీరు మోసపోతారు అందుకని మిమ్మల్ని హెచ్చరిస్తున్నా ఏంది జలప్రలయం వారిని అందరినీ చేసింది అంటే కొనిపోబడ్డ వాళ్ళందరూ నాష్టమైన వాళ్ళు నాశించిపోయిన వాళ్ళు అని మన ప్రభు చేసినాడు ఈరోజు ప్రపంచం అంతటా అతి పరిశుద్ధంగా ఉన్న పాస్టర్స్ అంతా అద్భుతాలు చేసే పాస్టర్స్ అంతా ఉల్టా చేశారు ఆ వాక్యాన్ని కొనిపోబడ్డ వాళ్ళందరూ పరిశుద్ధు విడుదల వాళ్ళంతా పాపులు విడుదల పొందిన వాళ్ళకి కింద భయంకరమైన శ్రమలు అని పిచ్చి పిచ్చి వాక్యాన్ని చెప్పేసి మొత్తం భ్రష్టత్వాన్ని నింపేశారు ప్రపంచం అంతా అండ్ మనకు అది చాలా కండ్ల గడినట్లు ఇది ఇంకా బాగా తేట కనిపిస్తుంది ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఎంత ఉపాసమున్నా నలభై దిన ఉపాసముండు ఎంత పరిశుద్ధంగా ఉండు గంభీరంగా నువ్వు వాక్యాలు ప్రకటించు నీ నీలో ఉన్నది దేవుని యొక్క ఆత్మనా కాదా అనేది వివేచించే బాధ్యత నీది నాది బిర్యనులు అందుకే గనులు అనే సాక్ష్యం పొందారు ఎందుకంటే వాళ్ళు వివేచించారు పౌలు కూడా వచ్చి సువార్త ప్రకటిస్తే ఈయన దేవు నుంచి వచ్చిన కాదా అని పౌలను కూడా ఛాలెంజ్ చేసారు వాళ్ళు అంటే అహంతని కాదు అయ్యో మేము మోసపోకుండా అవడానికి మేము పెద్ద వ్యక్తిని వాడు ఎవడన్నా రక్త సంబంధి కావచ్చు గొప్ప పాస్ కావచ్చు గొప్ప మేధావి కావచ్చు అద్భుతాలు చేసిన కావచ్చు దయ్యలు వెళ్ళగొట్టేవాడు కావచ్చు రోగుల సంస్థ కుంటి లేచి నడవచ్చు గుడ్డి కన్ను చూపు చూడొచ్చు చూడచ్చు ఎందుకంటే అవన్నీ పిలువకున్నా ప్రభు అనుగ్రహించే కృపార్ల నుండి వాక్యం పోయినవరం చూసాం మనం గిఫ్ట్స్ అండ్ కాలింగ్స్ ఆర్ విదౌట్ రిపెంటెన్స్ అనే వాక్యం ఉంది ఆయన కృపార్లు ఇస్తే అవి వాపస్ అద్భుతాలు జరుగుతాయి కానీ వాక్యం ప్రాముఖ్యమైన విషయం ఎందుకంటే ఆ వాక్యం దగ్గరనే అది రాప్చర్ కల్ట్ బోధ అక్కడనే ఆరంభమైందని నేను మీకు ఎన్నిసార్లు చూపించిన మత విశ్వార్త ఇరునాల్ వాద్యంలో ఆ ఒక్క వాక్యం చూపిస్తారు ఏంటంటే జలప్రణయం వచ్చి జల నోవా కాలంలో ఎట్లుండను నోవా కాలంలో ఆ జలప్రణయం వచ్చినప్పుడు ఓడ ఎత్తబడింది కదా ఇది ఎత్తబడే సంఘానికి సాదృశ్యం ఒక పాసర్ వాక్యం చెప్తే నేను విన్నా చూడు జలం వచ్చింది ఎత్తబడింది అంటే సంఘం ఎత్తబడింది కింద పాపి కాబట్టి జలంలో కొట్టుకోండు శ్రమలో గుండా పోతుండు అని చెప్తున్నాడు ఉల్టా వాక్యం వినడానికి బాగుంది కానీ కొంచెం కింద ఇంకొక వచనం చూస్తేనే దాని తర్వాత ఈ చెప్పే పాస్టరు అపధికుడు అని అప్పుడే ఖండించే వాళ్ళము కానీ ఈరోజు ఖండించే వాళ్ళు లేరు ఎందుకంటే ప్రభు హెచ్చరించి మనం ఖండించాలని మనం ఖండించకపోతే చూడండి మనం ఖండించకపోతే మనను సమర్థించుకున్న జీవితం మనం మనతో మనం సమర్థించుకుంటున్నాం సమర్థించుకోవద్దు ప్రేమతో ఖండిస్తాం ఎందుకంటే వాడు నశించబద్దనే ప్రేమ నాలో ద్వేషం లేదు కదా నీలో ద్వేషం లేదు నాకు తెలుసు ప్రేమతను ఖండిస్తున్నాం ఎందుకంటే ఆ రక్తం మనం చూడలేం ప్రపంచ రక్తము ప్రవహిస్తుంది అని మనం చూస్తున్నాం విలాపవాక్యం లలో ప్రవచనాలు దేశం అంత రక్తంతో ప్రవహిస్తుందని ఏడుస్తూ ఆయన రాసిండు ఇర్మియా విలాపవాక్యం రాసినప్పుడు ఇర్మియా ఆయన అది చూసిండు కళ్ళారా ఎందుకంటే వాళ్ళందరినీ బబులోనికి తీసుకెళ్లి తప్పుడు వాళ్ళందరినీ ఊరి చివరిన ముస్తాడు పిచ్చపంలాగా ఉన్నాడు వీడు వీడేం పనికొస్తాడు మన దేశం కానీ ఇర్మియా విడిచిపెట్టిపోయారు సరే దాని తర్వాత మనం చూస్తాం ఇంకొక విషయం మనని కొత్త కాలం ఆయనని ఆ బయల నీళ్ళు లేని బయలా కష్టాన్ని ఇస్తారానికి చాలా భయంకర దేశంలో అనుభవించిండీ గొప్ప జనం సాదృశ్యం ఎందుకంటే గొప్ప జనం పక్షం ఇర్మియా ఎట్లా జీవించిండు అన్న విషయాన్ని చూపిస్తుంది ప్రభు మన ప్రభు ఈ లోకంలో మరణించడం కూడా గొప్ప సాదృశ్యమైన మరణం స్టెఫెన్ మరణం గొప్ప సాదృశ్యమైన మరణం శిష్యులందరూ మరణించిన విధానము గొప్ప సాదృశ్యమైన మరణం అది వాళ్ళు మరణించక ముందు వాళ్ళ రక్షణ అనుభవం పొంది గొప్ప సూచక్రియలు చేస్తారు గొప్ప సేవ చేస్తారు అప్పుడు వాళ్ళ మెడల మీద మన కథలుంటాయి ఆ కాలానికి మనం సిద్ధమవుతున్నాం మీరు చూస్తలేరా ఈ లోకంలో ఆ బాదాము చెట్టు పుష్పములు పూసినప్పుడు మీరు గ్రహించాలా అనడం లేదా ప్రభు సరే ఈ బాదము చెట్టు దేనికి సంబంధించింది పుష్పములు దేనికి సంబంధించినవి ఆ పుష్పములు పూసినప్పుడు మీరు గ్రహించాల అంతము దగ్గరకు వచ్చిందండి కాబట్టి ఇవన్నీ ఆత్మీయమైన సూచనలు కాబట్టి ఈ కాలంలో మనం ఉంటున్నాం అది ఖచ్చితంగా నెరవేరే కాలం చూడండి మరోసారి లూకాసార్తలో ఏమంటున్నాడు ప్రభు నోవాకి సంబంధించిన వాక్యము మనం ఇందాక చూసిన వాక్యం అది రాక్చర్ కల్ట్ బోధ కాపంచమంతట నోవా సరే పిచ్చోల్ ఒకవేళ ఆ బోధలో నోవా ఓడా పై కథ అక్కడే ఉండిపోయిందా మళ్ళా వాపస్ కిందికి అరరాత పరమే దిగలేదా దాని తర్వాత మళ్ళా వాళ్ళు బయటికి రాలేదా వాళ్ళ కుటుంబాలను స్థాపించుకోలేదా మళ్ళీ ఎట్లా కిందికి వచ్చారు ఎత్తబడే సంఘం ఏంటంటే అక్కడి నుంచి గాయవైపోతారని ఉంది కదా మధ్యాకాశానికి పోయి మీరు అక్కడి నుంచి గాయమైతారని వాళ్ళు బోధిస్తున్నారు మళ్ళీ నోవా పడవ కిందికి వచ్చింది కదా అంటే వాళ్ళ అబద్ధికులు వాళ్ళ బోధ కాబట్టి ఏ రీతిగా కూడా సరే నోవా నోవా గోడలో అపవిత్రమైన జీవితం లేదా హాము జీవితం అపవిత్రమైన జీవితం లేదా అక్కడ మళ్ళీ ఎందుకు హాము శపితబడినవాడు ఇవన్నీ దేవుడు ఎందుకు కావాలనే పర్మిట్ చేసిండు ఈ రీతికి కూడా రాక్షర్ కల్ట్ కి అనుగుణంగా లేనేలేదు అది మోసకరమైన బోధ రాగ్రత్తాలా దాన్ని విపరీతంగా మనం ఖండించాలా ఎందుకంటే ఆ ఒక్క బోధనే ప్రపంచంలోని క్రైస్తవ జీవితాన్ని అంతా చేసింది మోసంలో నడిపించింది అబద్దంలో నడిపించింది అందుకే హబ్బకు హగ్గై గ్రంథంలో కూడా మనం చూసిన విషయం ఏంటంటే మనుషులందరూ అబద్దాన్ని నమ్ముకున్నారు మొదటి వచనంలోనే ఇంకా టైం లేదు ఇంకా ఇంకా టైం ఇంకా రాలేదు మందిరం కట్టడానికి ఇంకా టైం రాలేదు అంటే మందిరం కట్టడానికి ఒక టైం వస్తుందా నువ్వు తీర్మానించుకుంటే ఈ రోజు కట్టడం ఆరంభిస్తావు నీకు దేవుడు ప్రేరణిస్తే ఈరోజు టైం అంతే నేడే మంచి దినం ఇటువంటి దినం ఇంకొక దినం రాద అని హెచ్చరించింది ఈ రోజే మంచి దినం నువ్వు నచ్చిన పోదాలంటే ఇదే ఏర్పరచబడ్డే దినం రేపటి లేదు కదా రేపటి గురించి చింతించద్దడు పాత వాటి గురించి గతించదు గతించిన కాబట్టి వాటి గురించి ఆలోచించద్దు అన్నాడు ఈ రోజే ప్రాముఖ్యమైనది కాబట్టి మందిరం కట్టాలంటే ఈరోజు నువ్వు ఆరంభించుకొని తీర్మానించుకోవాలా సరే బిల్డింగ్లు కట్టే మందిరంకి మనం ఎప్పుడు ప్రాధాన్యత సరే మీరు పైసలు ఇవ్వాలా లేదా అది మీ ఎవరైనా పాస్టర్ వచ్చి బ్రదర్ మేము మందిరం కడుతున్నాం మాకు ఫౌండ్స్ ఫండ్స్ కావాలా డొనేషన్స్ కావాలంటే అది మీ ఇష్టం మీ తలంపు మీ దగ్గర ఎక్స్ట్రా పైసలు ఉంటే మీరు ఇచ్చుకోండి కానీ అసలైన మందిరము అది కాదు అని తెలుసుకున్నాక ఏ మందిరానికి మీరు డబ్బులు ఇవ్వాలనో అది కూడా మీరు తీర్మానిచ్చుకోవాలా అర్థమవుతుందా అనడం లేదా మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకు చేస్తే నాకు చేసినట్లు అన్నాడు అసలైన మందిరం అది దేవుని బిడ్డలు శ్రమలు అనుభవిస్తుంటే నువ్వు ఉపశమనం కల్పించి ఓదార్చాల్సింది పోయి గోపురానికి పైసలు ఇస్తాను దానిమీద పెద్ద సినుమ పెడతాను దానికి ఇంత ఖర్చు అవుతుంది దానికి ఎల్ఈడి బల్బ్స్ పెడతాను ఎల్సీడీ బల్బ్స్ పెడతాను ఎందుకు ఆ పిచ్చితనం ఎక్స్పెన్సివ్ మ్యూజిక్ సిస్టమ్స్ పెడతా బెస్ట్ మ్యూజిక్ సిస్టమ్స్ పెడతా ఏసీలు పెడతా అందరూ కంఫర్టబుల్ గా దేవుని స్థితించాలి ఆదరించాలా ఎండాకాలం వస్తే భరించలేని స్థితి ఇటువంటివి కాదు మనుషులకి మనం ఆదరణ ఇవ్వాలి కరెక్టే కానీ వాళ్ళని భుజగించద్దు జ్వలపాట పాడుతున్నట్లుంటే అది క్రైస్తవ జీవితం అట్లాంటి అన్ని కంఫర్ట్స్ పెడితే వాడు ఎప్పుడు లేచి ఊళ్ళలో పోయి ఎప్పుడు సేవ చేయాలని అట్లాంటి ఏసీ చేసి వారదని చెప్పిస్తే తప్పు లేదు కానీ ఎంతకాలం నువ్వు వాళ్ళని జోలపాటలు పాడుతూ ఉంటావు క్రైస్తవ సేవ జోలపాటలకు సాదృష్టంగా కాబట్టి ఈ వాక్య ముగిస్తున్నాను చూడండి ఎట్టి పరిస్థితుల్లో వచ్చి వారి నాశనము చేసను ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలా ఎవరైనా ర్యాప్చర్ కల్ట్ సేవ జీవితంలో నీ పక్కన బోధకులు ఉండొచ్చు నువ్వు స్టేజ్ మీద బోధకుండి నీ పక్కన ఉండి వాడు బోధించినప్పుడు నువ్వు ఇమీడియట్లీ అక్కడ చెప్పాలా బ్రదర్ ఒక్క నిమిషం మెల్లిగా ప్రజలకి డిస్టర్బెన్స్ బ్రదర్ మీరు చెప్పే వాక్యం కరెక్ట్గా జాగ్రత్త చూసుకోండి నేను మీకు ఎవిడెన్స్ చూపిస్తాను ఆ క్షణం ఇవ్వాలా జలప్రల వాళ్ళందరినీ నశింపజేసింది వాళ్ళని ఎత్తబడలేదు జలప్రలయంలో వాళ్ళందరూ ఎత్తపడలేదు ఎత్తబడ్డవాడు పరిశుద్ధుడు కాదు ఆ విషయాలు నువ్వు జలము వాళ్ళని కొనిపోయాను అంటే ఎత్తపడడం కాదు అనుకు కొనిపోయేవాడు అంటే కాదు ఆ విషయం బాగా తెలుసు కదా హానోకు కొనిపోబడను ఇంగ్లీష్ లో చాలా బాగుంది అందుకే ఇంగ్లీష్ బేబులో అప్పుడప్పుడు మనం చదువుతాంటారు ఆయన దాని తర్వాత కనిపించలేదు అని ఉంది ఎందుకంటాడు దేవునికి ఇష్టడైనాడు కాబట్టి దేవుడు అతని కొని తీసుకొని దాని తర్వాత అతను కనిపించలేదు అని అంటే ఏందర్థం చనిపోయినాక కూడా కనిపించాడు హానోకు మరణించకుండా చూ చూడని హెబ్రుల్ రాష్ట్రపతిలో అది ఆత్మీయమైన సత్యం హానుకు మరణము చూడకుండా హెబ్రుల్ రాష్ట్రపతి పదకొండవ వర్షంలో ఉంటుంది హానోకు మరణము చూడకుండా కొనిపోబడను అంటే ఏందర్థం శారీరకంగా నువ్వు అర్థం చేసుకుంటున్నావు వాక్యాన్ని మరణించకుండా ఎవడు ప్రభుని చూడలేదు అన్న వాక్యం మీ జ్ఞాపకం లేదా ఎన్నిసార్లు ఇక్కడ ధ్యానించిన మరణించకుండా ఎవ్వడు ప్రభుని చూడలేడు యోహం సువార్తలు ఉందా వాక్యం నేను మీకు చూపించిన ఎన్నిసార్లు నువ్వు మరణించకుండా ప్రభుని చూడలేవు కాబట్టి ఏలియా మరణించకుండా ప్రభుని చూడలేడు హానుకు మరణించకుండా ప్రభుని చూడలేడు ఏ భక్తులైనా ఎంత గొప్పవాడైనా గానీ మరణించకుండా ప్రభు సన్నిధికి చేరలేడు అది స్థిరం అంతే వాళ్ళేమైనా స్పెషల్ మరణించకుండా ఎత్తపడి అని ఎక్కడుందో వాక్యం పాత నిబంధన కాలం వాక్యం చూసి కృత నిబంధన వాక్యం వచ్చినప్పుడు పాత కాలంలో దేవుడు వాళ్ళని కొనిపోబడును కాబట్టి వాళ్ళు కనిపించలేకపోయాను మరణించంగా కనిపించడ సరే కృత నిబంధనకు వస్తే ఎందుకు వాళ్ళు మరణం చూడకుండా కొనిపోవడం ఏ మరణం గురించి మాట్లాడుతున్నావు శరీరకమైన మరణమా ఆత్మీయమైన మరణమా ఆత్మీయమైన మరణము పాపానికి సంబంధించింది నిత్య నరకానికి నడిపించండి అది కాబట్టి వాళ్ళు ఆత్మలో మరణించకుండా అంటే పాపంలో మరణించకుండా వాళ్ళు కోరిపోబడను అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండ్రు ఎందుకంటే పాతని గతించినాక సమస్తం కృతమైతాయి నువ్వు ఎంతగా కృతమైన విని కూడా తిరిగి పాత తిరుగుతా ఉంటావు అది నీ బలహీనత సేవ జీవితంలో అందుకే ఎవడన్నా ప్రశ్న ఇస్తే ఇమ్మ్యూనిట్ నువ్వు ఇది ప్రకృతి సహజమైందా ఆత్మీయ సహజమైందా అప్పుడు ప్రభుని తను ఇది ఆత్మీయ సహజమైంది అప్పుడు అంతా నీలో ఉన్న అనుమానాలు ఒక్కసారి గాలికి ఎగిరిపోతాయి అది దృష్టి కల్పించేది కదా అనుమానాలు లోతు దినములలో జరిగినట్లు జరుగును జలు తినచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు ఉండిరి ఆ గై దానికి సంబంధించిందే కదా ఇప్పుడు ఆ గై ప్రవశం దేనికి సంబంధించింది దేవుని మందిరానికి కట్టను అంటే ఇండ్లు కట్టుకుంటున్నారు ఏమేసి ఆ పదం చెప్పండి తెలుగు పదం కునాదే అయింది అది అయింది ఏంది సరంబియా? సరంబి సరంబి వేసిన ఇండలో అంటే మంచి ప్యానెల్ ఇండా ప్యానెల్ అంటే మంచి మంచి లెవెలింగ్ చేయబడ్డది సెరంబి అంటే లెవెలింగ్ చేయబడింది ఫ్లాట్ లెవెలింగ్ చేయబడి మంచి పునాదులు కట్టిన ఇండ్లు అంటే అలంకరమైన డెకరేషన్ మంచి అట్రాక్టివ్ హౌజెస్ అని అర్థం దేవుని మందిరాన్ని అట్రాక్టివ్ గా తయారు చేసుకోకుండా ఎవరి స్వార్థం వాడు చూసుకుంటుండో ఈ రోజు మాది గొప్ప మందిరం మాది కరెక్ట్ మందిరం బాగా అర్థమైతుందా ఈ హగ్గై దేనికి సంబంధించిన విషయాలు చెప్తుండో ఆయన చెప్తున్న విషయం మన కాలం నెరవేరుతుంది ప్రతి ఒక్కడు అద్భుతమైన మందిరాలు కట్టుకుంటుండ్రు వాటిని తిరిగి అమ్మేస్తారు అది జరిగే కాలంలో మనం ఉన్నాం ఎందుకంటే ఎవడు కట్టినా అవి నిలబవు అని ప్రభు హెచ్చరించి నువ్వు ఎటువంటి మందిరం కట్టుకున్నా నిలవడం ఎందుకంటే ఆయనకు విరోధమది కానీ నువ్వనుకుంటున్నావు లక్షలాది ప్రజలు రావాలంటే నేను ప్రపంచంలో గొప్ప మందిరం చెప్పుకోవాలంటే నాకు అంత పెద్ద మందిరం అవసరం కదా ఎందుకొరకు అవసరము ఎవరికొరకు చెప్పుకోవడం నువ్వు అనవసరంగా వాళ్ళందరినీ మరణాన్ని నడిపిస్తున్నావు అది నువ్వు గ్రహిస్తలేవు గొప్ప జనం హతసాక్షులు కావడానికి నువ్వు కారకుం అవుతున్నావు ఎందుకంటే నువ్వు దాన్ని గ్రహిస్తలేవు నువ్వు ఆ రీతిగా తయారైన కాబట్టి లోతు కాలంలో ఏ రీతి గుండే మూడు నాలుగు విషయాలు చూడండి మొదటిది జనులు తినుచు త్రాగుచు కొను అమ్ముచు నారు నాటుచు ఇల్లు కట్టుచు నాలుగు విషయాలు తినుచు త్రాగుచు అమ్ముచు కొనుచు అమ్ముచు అంటే బిజినెస్ ఎక్కువైపోతుంది ప్రపంచమంతట నారు నాటుచు ఎక్కువ ఆహారం సమృద్ధిగా సంపాదించుకోవాలన్న ఆసక్తి దాని తర్వాత ఇండ్లు కట్టుకునొచ్చు అంటే నాకు దేవుని సహాయం అవసరమే లేదు నేను బాగా బిజినెస్ చేస్తా బాగా డబ్బులు సంపాదించుకుంటా బాగా ఆహారం సమృద్ధిగా సంపాదించుకుంటా మంచి ఇండ్లు కట్టుకుంటా ఒక ధని కూడా కదా ప్రభు మన జ్ఞాపకం చేశాడు ఈ సంవత్సరం నాకు బహుగా పంట నా కొట్టలో మొత్తం దాన్ని నింపేసుకుంటా ఆహా ప్రణమా తినుము త్రాగుము సుఖించుము ఏమి కాదా తినుము త్రాగుము సుఖించుము అంటే వరి ఊరు కూడా ఈ రాత్రి నువ్వు చావబోతున్నావు అనే స్వరం విన్నప్పుడు ఏమైతుంది వాడి పరిస్థితి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ప్రభు అది జరిగే కాలంలో అనము ఆయన ఉత్తగా కథలు చెప్పలేదు నాకు ఇప్పుడు బాగా ఇవన్నీ ఆయన ఉత్తగా చెప్పలేదు ఇచ్చి వెళ్ళారా త్వరలో జరగబోతున్నాయి నేను చెప్పేది కచ్చితంగా నెరవేరుతాయి ఈ రోజు నెరవేరుతుంది అదే మనుషులందరూ అసలు సంపాదించుకోవడము ఒక మందిరం ఆరంభించడానికి ఒక ఒక కోటి రూపాయలు జమ చేసుకున్నారు సంగస్థలు నాకు తెలిసి వాళ్ళు ఆరంభించి దగ్గర దగ్గర నాలుగైదు సంవత్సరాల క్రితం ఆరంభించిండ్రు ఈరోజు కూడా కంప్లీట్ కాలేదు మందిరం ఎందుకో తెలుసా ఒక కోటి ఖర్చు అయిపోయింది అందరు జమ చేసుకుని కోటి ఇచ్చిండ్రు అది వేసేటప్పటికి ఉత్త పిల్లర్స్ కి అదేమంటారు రూఫ్ కి రెండు రూఫ్లు వేసారు కింద ఒకటి పైన ఒకటి వేసేరు పిల్లర్స్ కట్టి అంతే వన్ క్రోర్ అయిపోయింది దాని తర్వాత ఇంకా పైసలు ఇవ్వాలంటే వెనక ముందు మనుషులు ఇంకెంత అవుతుందో అంటే ఈ పాస్టర్ అకౌంట్స్ నాలెడ్జ్ లేదు ఈ పాస్టర్ కి ఫైనాన్స్ నాలెడ్జ్ లేదు ఎంత ఖర్చు అవుతుందో ఈ పాస్టర్ కి తెలియదే లేదు ముందే చెప్పింటే మేము కరెక్ట్ గా ప్రైజులు ఇస్తుంటాం కదా ఇప్పుడు సడన్ వచ్చి ఇన్ని కోట్లు మేము ఎడికెళ్ళి తీసుకురావాలా అప్పటికి కూడా అనుమానం ఇప్పుడు ఇన్ని కోట్లు ఇది కంప్లీట్ అవుతుందో లేదో కంప్లీట్ అయినాక పాస్ చూడడానికి బాగాలేదు దీనికి ఒక డెకరేషన్ తీయాలి దీనికి పైన ఒక ప్యానల్స్ పెట్టాలా బిల్డింగ్ మెటీరియల్స్ పెట్టాలా ఆ ఇంపోర్టెడ్ కర్బీ కంపెనీ నుంచి తీసుకొని రావాలా మంచి డెకరేషన్ చేయాలా దాని మీద ఇట్లా అన్ని పేర్చాలా చూస్తే దూరంకెళ్ళి జబర్దస్త్ కనిపించాలా మన దానికి ఒక వన్ క్రోర్ ఒక కోర్తో స్టార్ట్ అయ్యి మూడు కోట్లకి ఎండ్ అవుతుంది దాని తర్వాత బిచపల్ అంతే వాళ్ళ జీవిత విధానాలు మనం ఎన్నిసార్లు చూసినాం అవన్నీ వాళ్ళని పీలుగా ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి ప్రాబా అంటే ఎప్పుడు జరుగుతాయి కడుతున్నారు మీరు నేను చెప్తా సూచన ఎక్కడ జరుగుతాయని చెప్తాను సూచన ఇవన్నీ ఎప్పుడు జరుగును ఎక్కడ జరుగును ప్రభు అని శిష్యులు అడితే పీనుగా ఎక్కడ ఉండదో గద్దలు అక్కడ పోగవును అని చెప్పిండు మీరు ఎప్పుడు ఎక్కడ నడుతున్నారు శారీరకమైన సూచనలు నడుతున్నారు ఎప్పుడు అంటే టైం ఎక్కడ అంటే స్థలం అవి శారీరకమైనవి కానీ నేను చెప్పేది ఆత్మీయమైంది ఏంటంటే పీనుగా ఎక్కడ గద్దలు అక్కడ పోగవును అని హెచ్చరించండి అది సూచన కాబట్టి ఇప్పుడు పీనుగా అంటే ఏంటి శవం కదా చచ్చిన శవం చచ్చిన శవం ఎక్కడ గద్దలు అక్కడ పోగవుతాయి అంటే ఎందుకంటే పొడుచుకొని తినడానికి ఇది కాలం అది కాబట్టి ధనం అంతా దోచుకుండే కాలం శారీరకంగా చూస్తే కూడా గవర్నమెంట్ మీ ధనాన్ని దోచుకుంటే కాలం ఇది భయంకరమైన ట్యాక్స్ లు భయంకరమైన ఇన్ఫ్లేషన్లు ఇప్పుడు కొంత నిమ్మలంగా కానీ అమాంతంగా ఒక్కసారి నిమ్మీదికి వచ్చి పడుతుంది ట్యాక్సులు అన్ని ధరలు పెరిగిపోతాయి నువ్వు ఎంత డబ్బు సంపాదించినా నీకు తృప్తి ఉండదు సరే కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలా విచ్చలివిడిగా పనికిరాని వాటిని కొనడానికి ప్రయాస పడకండి ఏది అసలైంది ఏది ప్రాముఖ్యమైంది వాటి కొరకు మీరు డబ్బులు పెట్టుకోవడానికి ప్రయత్నించండి పనికిరాని వాటి కొరకు డెకరేషన్స్ కొరకు ఇళ్ళ వస్తువుల కొరకు డెకరేషన్ పువ్వులు పెట్టేవాటికి దాని దీనికి డబ్బులు వేస్ట్ చేయదు డబ్బులు సేవ్ చేసుకోండి పిల్లల చదువుల కొరకు ఆహారం కొరకు మీ ఆరోగ్యాల కొరకు కాపాడుకోండి మంచి ఆహారం తినడానికి ప్రయత్నించండి నేను పోయిన వారం ఒక డాక్టర్ క్రిస్టియన్ డాక్టర్ లెక్చర్ ఇస్తుంటే విన్నాను నేను నేను ఎప్పుడు వినని విషయాలు ఆ డాక్టర్ నుంచి నేర్చుకున్నాను దాని తర్వాత నేను తీర్మానించుకున్న నా నా జీవిత నా ఆహార విధానంలో మార్పులు ఆయన చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫుడ్స్ తింటే క్యాన్సర్ డయాబెటీస్ ఇట్లాంటి రోగాలు వస్తాయి ఏంది ఆర్టిఫిషియల్ ఫుడ్స్ అంటే ఈ బేకరీలలో ఉండే రంగు రంగుల ఆకర్షణీయమైన ఆహారాలు ఆ రంగు క్యాన్సర్కి దారి తీస్తుంది అటువంటి ఆహారాలు తినద్దు తర్వాత షుగర్ షుగర్ అనేది కార్బన్ మాలిక్యూల్స్ కాబట్టి కార్బన్ అనేది పాయిజన్ అది ఇంతకు ముందు తెలుసు కానీ మనం మర్చిపోయినాం కార్బన్ దాని బేస్ కార్బన్ కాబట్టి కార్బన్ అనేది పాయిజన్ కాబట్టి మన శరీరంలో షుగర్ పోతే అది పాయిజన్ అన్నట్టు అందుకు అనే రకరకాల రోగాలు పిల్లలు ఎందుకు సిక్ అయిపోతారు వాళ్ళు ఎక్కువ చక్కెర తింటారు పిల్లలు ఎక్కువ స్వీట్స్ తింటారు ఐస్ క్రీమ్ రూపకంగా మిల్క్ ఇస్తే మిల్క్ లో షుగర్ కనిపిస్తారు ఆ రీతిగా వాళ్ళు ఎక్కువ చక్కెర ఇవ్వడం పిల్లలు అనారోగ్య పాలవుతుంటారు సుస్థైపోతుంటారు సరిగా చదవరు వాళ్ళకి అట్లాంటి బలైనతలు సరే డాక్టర్ చెప్పింది ఏంటంటే షుగర్ కానీ బెల్లం కూడా ఆయన చెప్పండి సరే ఎందుకు చెప్పిండి నాకు అర్థం కాలేదు షుగరు బెల్లం ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఫుడ్ చెరుకు రసము ఆర్టిఫిషియల్ ఫుడ్ కాదు కానీ అది ఎప్పుడైతే వేడి చేసి దాంట్లో కొన్ని కెమికల్స్ కలుపుతారు అవి నేను ఇప్పుడు మీకు చెప్పాను కెమికల్స్ గురించి కానీ ఆ కెమికల్స్ వేసినాక అది ఆర్టిఫిషియల్ అయిపోతాయి అంటే ప్రకృతికి విరుద్ధమైనది ప్రకృతి సహజమైంది ఏం లేదు నేను చెరుకు రసం ఇంకా గ్లాస్ తాగినా నాకు ఏమనిపించదు కానీ ఇంత చక్కెరది ఏమైతుంది ఈ పరిస్థితి ఆ ఒక గ్లాస్ రెండు గ్లాసులు చెరువు వస్తుంది ఏం కాదు మంచి నార్మల్గా ఉంటుంది హెల్త్ అయితే ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే ప్రకృతి సహజమైన తీపి పదార్థాలు అంటే పండ్లల్లో ఉండే తీపి పదార్థాలు ఇవి వీటి వాటిని లెఫ్ట్ స్పిన్ షుగర్ మాలిక్యూల్స్ అంటారంట ఇంగ్లీష్ లో లెఫ్ట్ స్పిన్ షుగర్ మాలిక్యూల్స్ అంటే ప్రకృతి సహజంగా తీపి పదార్థంలో లెఫ్ట్ స్పిన్ ఉంటుంది ఈ ఆర్టిఫిషియల్ స్వీట్స్ లో రైట్ స్పిన్ మాలిక్యూల్స్ ఉంటాయట రైట్ స్పిన్ మాలిక్యూల్స్ కి అయితే ఆయన చెప్పిన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రోగాలు మన శరీరంలో ఉండే రోగాలు వాటికి రైట్ స్పిన్ షుగరు ఆహారం అంట మన జీవకణాలు దేవుడు పెట్టిన మన శరీరంలోని జీవకణాలకి లెఫ్ట్ స్పిన్ షుగరు ఆహారం అంట అక్కడే దేవుడు వ్యత్యాసం పెట్టింది నీ శరీరము గాయపరచకుండా నువ్వు జాగ్రత్తగా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించాలంటే లెఫ్ట్ స్పిన్ షుగర్ పదార్థాలే తినాలా అంటే సహజమైన హీబీ పదార్థాలు ఫ్రూట్స్ నాకు ఒక డాక్టర్ చెప్పి చాలా సంవత్సరాలకి ఇస్తాం వారానికి మూడు కిలోల పండ్లు తినాలంట ఒక వ్యక్తి నేను అనుకున్నాను మూడు కిలోలేంది ఒక పండు తింటే వారానికి అది కళ వాళ్ళందుకే మన శరీరాలు అనారోగ్యంగా అయిపోతుంది ఎందుకంటే లెఫ్ట్ స్పిన్ షుగర్ మాలిక్యుల్స్ మనం తినకుండా రైట్ స్పిన్నే ఎక్కువ అయితే క్యాన్సర్కి రైట్ స్పిన్ షుగర్ అంటే చాలా ఇష్టం ఆ రైట్ స్పిన్ షుగర్ లేకుంటే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయట మన శరీరంలో ఆ జ్ఞానం ఎవరికి ఉంది నాకు బాగా జ్ఞాపకం ఉంది ఒక క్యాన్సర్ పేషెంట్ చాలా కాలం కింద చాలా బాగా అనుభవిస్తున్నాడు అయితే చాలా మంది తెలుసు ఇంగ్లీష్లో మందు లేదు దానికి మళ్ళీ మందు లేనప్పుడు డాక్టర్ దగ్గరికి ఎవరికి అర్థం కాదు మందు డాక్టర్ దగ్గరికి ఎందుబోతున్నాను నీకు తెలిసి దానికి మందు ఆయన కీమోథెరపీస్ ఎందు తీసుకుంటున్నావు ఆయన నీ జ్ఞానం లేదు కానీ దేవుడు అక్కడ జ్ఞానాన్ని ముందే పెట్టిండి ఎందుకంటే నీ శరీరంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీలు నీ గు నీ పాలెంలో ఎటువంటి అనారోగ్యం ఉండడానికి వీల్లేదని హెచ్చరించిన వాడు నీకు జవాబు ఇవ్వడా క్యాన్సర్ సెల్స్ కి తీపి పదార్థం చాలా ఇష్టమంట అవి బ్రతకాలంటే అయితే క్యాన్సర్ సెల్స్ చంపాలంటే తీపి పదార్థం తినద్దు సరే తీపి పదార్థం లేకుంటే నీకు ఎనర్జీ ఉండేది బాడీలో కాబట్టి నీవు నీకు చక్కెర పదార్థం ఇస్తా అందుకే కొంతమంది డాక్టర్స్ ఈయన ఇంతగా బాధ అనుభవిస్తుండీ ఈయన త్వరకపోతే మంచిగుంటది కానీ నేను చంపలేదు పాయిజన్ చేయలేదు కాబట్టి ఏం చేయాలా క్యాన్సర్ విజృంభించి విస్తరించడా చేయాలంటే మిశ్రి చక్కెర గడ్డాలట వాటిని మిశ్రి దినమంటే రోజుకి ఇంత ఒక చెట్టాకు మిశ్రి దినమని ఒక డాక్టర్ అడ్వైజ్ ఇచ్చింది నేను నేను చూసిన అంటే వాడు మోసగించండి ఆయన చనిపాడు చాలా త్వరగా చనిపాడు ప్రతిరోజు పొద్దున్న లేస్తే పడగడుపున ఇంత మిశ్రీ తింటున్నాడు క్యాన్సర్ పేషెంట్ కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఎంత మోసం అది మిశ్రి తినడం వలన ఆ క్యాన్సర్ రోగము మరీ విస్తరించి ఆయన త్వరగా కాలాన్ని ముగించుకున్నాడు ఆ డాక్టర్ ఆ విషయం చెప్పుకునిట్టే ఆ క్రైస్ క్రిస్టియన్ డాక్టర్ ఆయన చెప్తున్నాడు ఈ లోకంలో ఏ డాక్టర్ అన్నా ఒక పది డాక్టర్స్ పది డాక్టర్స్ లో సారీ పది డాక్టర్స్ కి క్యాన్సరే ఉంది అనుకోండి డాక్టర్స్ కూడా క్యాన్సర్ వస్తది పది డాక్టర్స్ కి క్యాన్సర్ ఉంటే ఆ పది డాక్టర్స్ లో తొమ్మిది మంది డాక్టర్స్ క్యాన్సర్ కి సంబంధించిన ఏ మందులు తీసుకోరంట రేడియోథెరపీ అసలే తీసుకోరంట తొమ్మిది మంది ఒక్కడే తీసుకుంటున్న పది మందిలో అండ్ ఆ డాక్టర్స్ కి తెలుసు ఏ మందు పనిచేయదు రేడియోథెరపీ కూడా పనిచేయదని ఆ డాక్టర్స్ అందరికి తెలుసట అందుకని వాళ్ళు తీసుకోరట అంటే వాడికి తెలుసు అవి పనిచేయవని కానీ పేషెంట్ వాడు ఇస్తుండడు అంటే వాడు మోసగా కదా అంటే వాడు దేవుని నమ్మని వాడనే కదా డాక్టర్ మనకి శిక్ష ఉంటది కదా ఒక మత కలస్తావాడు అయితే ఖచ్చితంగా వానికి శిక్ష ఉంటాయి దేవుని సన్నిధిలో నువ్వు తెలిసిన సత్యాన్ని నువ్వు ఆటంకపరచవు సరే మనం ఇవన్నీ విషయాలు ధ్యానిస్తే మన టైం అంతా ముగించిపోతా కానీ మనం ఈ సత్యాలు అర్థం చేసుకోవాలి ఈ శరళులు జాగ్రత్తగా ఉండాలంటే వాటిని పాటించాలి నేను మట్టుకు పాటిస్తాను వాటి అన్నిటినీ ఎందుకంటే అనుభవపూర్వకంగా వాటిని తెలుసుకోవాలి కాబట్టి షుగర్ కంప్లీట్ గా నేను మానేసిన సరే చూద్దాం ఒక వారం టీ కూడా తాగాను నేను ఒకవేళ టీ తాగితే షుగర్ లేకుండా టీ తాగుతాను సరే ఎందుకంటే హైదరాబాద్లో టీ అలవాటు కాబట్టి మనకి ఎవరన్నా దోస్తు వస్తే టీ తాగాలి కదా వాటితో షుగర్ లేకుండా ట్రై చేస్తా కొంత కష్టమే అలవాటు చేసుకుంటాం లేకుంటే అసలు అది కూడా తాగం ఒకవేళ పాలు తాగాలంటే చక్కర్ లేకుండా పాలు తాగుతాం నువ్వు హనీ వేసుకోవచ్చు కదా వేసుకో ఎందుకంటే హనీ ప్రకృతి సహజంగా వచ్చిన తీపి కాబట్టి అందులో లెఫ్ట్ స్పిన్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి అది నీ శరీరానికి మంచిదే పండ్లలో సహజంగా స్వీట్ ఉంటుంది కాబట్టి మీరు పండ్లు కూడా తినచ్చు తింటే నీ జీవ కణాలకి అది శక్తినిస్తారు కానీ ఆ స్వీట్ బ్యాక్టీరియా లేక రోగాలు కల్పించే జీవకణాలు వాటిని తినవట అది చాలా ఆసక్తికరమైన విషయం నేను ఎప్పుడు వినలేదు నీ సమాచారం అన్ని సైన్స్ పుస్తకాలు చదువుతాం అది ఎప్పుడు వినలేదు కాబట్టి ఈ సత్యం తెలిసినట్టు మనము వాటిని మనం అనేకలకు చెప్పడం నేర్చుకోవాలా ముందు మనం ప్రయత్నించాలి మనం ప్రయత్నించినాకనే వీళ్ళవారు చెప్తాం కదా టీ తాగండి తాగొద్దని చెప్తా నేను కాఫీ టీ మీకు ఏమేమి అలవాటు ఉన్నాయని చూసుకోండి సరే ఎంత తాగే మీరు తీర్మానిచ్చుకోండి ఒక కప్పు తాగితే చాలా ఒక రోజుకి ఇక ఒక బ్రదర్ అంటుండీ నువ్వు ఎన్ని కప్పులు తాగుతావు అంటే పన్నెండు కప్పులు తాగుతానాడు చాలా తక్కువే కదా ఇంకొక పన్నెండు వేసుకోకపోయినావా అని అనేది పన్నెండు కప్పులు అంటే కనీసం ఆరు చెంచాల స్వీట్ సగం చెంచానికి ఒక కప్పు ఇరానించి కప్పు పన్నెండు కప్పులు అంటే ఆరు చెంచాలు అంటే ఎన్ని ఆరు చెంచాలంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్సా ఒక చెంచాలు ఎన్ని గ్రామ్స్ ఉంటాయో ఫైవ్ గ్రామ్సా ఫైవ్ గ్రామ్స్ ఉంటాయా సో అంటే థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ షుగర్ అయితే డాక్టర్ అంటాడు వంద సంవత్సరాల క్రితము షుగర్ అమ్మకం ఉండేది కాదంట వంద సంవత్సరాల పెద్ద పండగ అయితే అంట ఒక్క స్పూన్ షుగర్ చాలా విలువంట ఆ రోజుల షుగర్ బహు ఖరీదైనది అంట పదార్థం అది ఎప్పుడున్న పండగ వస్తే గొప్పింట్లో ఒక స్పూన్ షుగర్ తీసుకొస్తే అందరు ఇంతింతే తీసుకొని నాల్కే మీద తీసుకుని ఇట్టుకోవాలంట వంద సంవత్సరాల క్రితం అది ఒక ఆచారంలాగా గొప్పిండ్ల ఈరోజు గొప్ప మీద తేడలేదు ఇంతింతే తీసుకుంటాడు రెండు మూడు కణాలు ఆరు స్పూన్లు అంటే రెండు పళ్ళు పళ్ళు ఏమంటారు వాటిని కళ్ళు కళ్ళు రెండు రాళ్ళు చిన్న చిన్న చక్కెరలో ఇంత ఇంత ఇంత తీసుకొని నాల్క మీద వేసుకుంటారు చక్కెర అంటే ఆడు చాలా గొప్పలు అన్నట్టు ఎంతో ఆశ్రద్ధ పడ్డవాడు అన్నట్టు వంద సంవత్సరం వంద సంవత్సరాల తర్వాత మన జీవితాలు ఎట్ట తయారైనాయి సరే మీరు ఎప్పుడన్నా చూసినంత షుగర్ ఎట్ట తయారవుతుందో నేను కలర్ చూసిన షుగర్ ఎట్లా తయారవుతుందో దాంట్లో రకరకాల పనికిరానికి మందులన్నీ వేస్తారు అవన్నీ వేసినాక ఎముకలు ఉంటాయి కదా జంతువుల ఎముకలు జంతువుల ఎముకలు ఎండిపోయిన ఎముకలను తీసుకొచ్చి వాటిని పౌడర్ చేస్తారు పౌడర్ చేసి ఆ చక్కెర చక్కర ఎట్లుంటుంది అంటే బ్రౌన్ కలర్లు ఉంటుంది చక్కెర క్రిస్టల్స్ లాగా బ్రౌన్ కలర్ ఉంటుంది ఆ బ్రౌన్ కలర్ పోవడానికి ఆ ఎమకల పౌడర్ వేసి దాన్ని షైనింగ్ చేస్తారు చేస్తే చక్కెర తెల్లగవుతుంది సో నేను బాపనోళ్ళతో నట్టాను మీరు ఏం బాపనోళ్ళు చక్కెర వేసుకుంటే మీరు కూడా బొక్కల పౌడర్ తిన్నట్లే మీ పరిస్థితి అవునా తెలుసు అది తెల్లగట్టా ఇప్పుడు అర్థమైందా కాబట్టి ఎముకలు ఎముకలు రుబ్బుతారు ఎముకల పౌడర్లు వేసి దాన్ని రుబ్బుతారు అది పాలిష్ ఇస్తుంది అన్నట్టు అప్పుడు తెల్లగవుతుంది అది అప్పుడు అది తింటారు కాబట్టి చక్కెర ఎక్కడికెళ్ళి వచ్చిందో మీకు తెలుసు అది వెజిటేరియన్ ఫుడ్ కాదు అని చెప్తే చక్కెర తినకుండా మా మన అది మనిషి సహజం మనిషి బుద్ధి కాబట్టి సరే దానికి సంబంధించిన విషయాలు మనం ఎక్కువ ధ్యానించం గాని వచ్చేవారం దీన్ని మనం ముందు కొనసాగించకపోదాం ప్రభు మనల్ని ఆశ్రయించాలా మనకి జ్ఞానం అనుగ్రహించాలి ఎందుకంటే హోషయాలన్నాడు నా ప్రజలు జ్ఞానము పొదవగలిగే వారు అందుకే వారు నశించిరి జ్ఞానము లేక నశించిరి అని హోషయ మనల్ని హెచ్చరించిన రోజు కానీ మేము ఆ రీతిగా నశించుకోవడానికి వీలేదు ప్రవ్వ మీ యొక్క జ్ఞానం మాకు అవసరం ఎందుకంటే మీరే జ్ఞానం బుద్ధి జ్ఞానములు మీ అద్దె గుప్తనాయి ప్రవ్వ ఏ సరే మీకు వందాలనైనా ఈ రోజు మీరు అనేకమైన విషయాలు మాత్రం మాట్లాడనారు ప్రాభా దాన్ని బట్టి మీకు వందాలి తండ్రి యుగ సమాప్తిలో మనుషులు క్రైస్తవులు ఏ రీతిగా జీవిస్తుండ్రో హగ్గై ద్వారా మీరు ఈరోజు ఆరంభించినారు అది ఇంతకుముందు మాకు బయలుపరిచినారు నో కాలం ఎట్లుండనో మీ కాలంలో అట్లున్నదన్నారు ప్రాభా అది మా కాలంలో నెరవేరుతుంది అంటే మీ కాలం ఎంతో సమీపం లోతు కాలం మీ కాలం మీ రాకడా కాలంలో అట్లుంటది అన్నారు ఇప్పుడు అవన్నీ నెరవేరుతున్నాయి ప్రపంచం బిజినెస్ బిజినెస్ బిజినెస్ ఎక్కడ చూసినా బిజినెస్ ఎక్కడ చూసినా హోటల్స్ ఎక్కడ చూసినా ఆహారం ఎక్కడ చూసినా ఇండ్లు కట్టడం రియల్ ఎస్టేట్ విజృంభించింది అగ్రికల్చరల్ ల్యాండ్స్ అన్ని మాయమైపోతున్నాయి ఎక్కడ చూసినా ఇండ్లు కట్టడమే పొలాలేస్తే సంవత్సరం తర్వాత డబ్బు వస్తుంది కడితే విపరీతమైన డబ్బు ధన వ్యామోహము అక్రమం విస్తరించడం అనేకల ప్రేమ చల్లారిపోయింది ధనాపేక్ష మనుషులని దయ్యంలాగా పట్టుకుంది ప్రవ్వ వాటి నుంచి మాకు విడుదల ఇచ్చాయి జిల్లా ప్రళయం వాళ్ళని నాశనం చేసిన మీరు ఈరోజు చూపిస్తారు మాకు కొనిపోబడ్డ వాళ్ళందరూ నాశం అయిపోయిన మీరు మాకు మాట్లాడనారు ప్రభా ఇవన్నీ మేము చూపించాల యాప్చర్ కల్ట్ బోధకులకు వాళ్ళని హెచ్చరించాల మేము వారి ద్వారా ప్రవ్వా ఎంతో మంది లక్షలాది పెద్ద పెద్ద సంఘాలు నశించిపోతున్నాయి ప్రవ్వా శ్రమల గుండా పోయి హతసాక్షులైపోతున్నారు ప్రవ్వా వారిని మేము మార్చుకోవాలా అదే మాకు ఇచ్చిన మీ యొక్క బాధ్యత దాన్ని నెరవేర్చే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి దానికి తగిన పరిశుధాత్మ నడిపి మీరు మాకు అనుగ్రహించండి మా శరీలను స్వస్థపరచండి పనికిరాని ఆహారాలను మేము తినకుండా ప్రవ్వా మీరిచ్చు ఆహారాన్ని మేము తినాలా ప్రవ్వా అటువంటి జ్ఞానం మాకు అనుగ్రహించండి స్వస్థతలు అనుగ్రహించండి ఓ ప్రభావ్వా సైతం రజం తొగటకు లేవనెత్తండి మీరు రాకపోరు సిద్ధపరచుకొని మీరే మహింపందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుకున్నాం తండ్రి ఆమెన్